విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురపరంపరా ప్రాప్త షట్టదనస్థానాచార్య వ్యాఖ్యానసింహాసనాధ్వర సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురో భూమండలాచార్య వృష్యశృంగపరవరాధీరా భద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకా శ్రీమజ్జగద్ శ్రీమదనవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినామ సంజాజ్జగద్గరు శ్రీమద్విధుేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణారరివిందో సామాన్ సమర్పయా గురుబ్రహ్మ గురుణుర్గురుర్దే మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరే నమ గు గురవే సర్వోకానా భిషజే భవరోగిణ నిధే సర్వ విద్యానా దక్షిణాూర్తే నమంగే శివే శర్వాధ సాధికే శే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్ కరారవిందే నవిందో ముఖారవిందే వినివేశయంతం వటస్ పత్రం బాలం ముకుందం మనస స్మరామి అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణిచరాచరోపజివ్యం కరుణా సృణాక్షతరు మా అంబకు శారదాారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షట కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృత ప్రతిపత్తయే ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషే భవరోగిణం నిధయే సర్వ్యాం దక్షిణామూర్త ారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమాదాచార్య పర్య వందే గురుపరంపరాృతిస్మృతిపురాణనామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం ప్రణతక్లేశనాశాయ స్తోత్రవేత్రైకపాణే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతర కరగృహీత వేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ Gurave Namaha. శివాయరవే శివా <Vai>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 శ్రీకృష్ణ్యోషిభ్యోరుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ శ్రీమజ్జగద్గురుభ్యో నమ శారదాపరమేశ్వరు కృపతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో గురువుల కటాక్షంతో చెప్పుకు వస్తున్న భగవద్గీతప్రవచన మహాయజ్ఞం ఇవాళ ముప్పై ఎనిమిదవ రోజులోకి ప్రవేశించినది నిన్నటి రోజున పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం మనం చెప్పుకుంటున్నాం ఇందులో పరమాత్మ ప్రధానంగా నిష్కామ కర్మయోగ స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో నిష్కామ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొంది జ్ఞాని కావాలి జ్ఞానమే ప్రధానమైనటువంటిది ఆ జ్ఞానాన్ని పొందడమే ముందు కర్మ దేని వల్ల జరుగుతుందో తెలుసుకోవాలి కర్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇందులో కర్మకి ప్రధానంగా కారణాలు ఐదు అని చెప్పారు అధిష్టానం తథాకర్త కరణంచ పృథక్విధం వివిధ పృథక్ చేష్ట దైవంచ ఏవ అత్ర పంచమం అధిష్టానం అనగా శరీరము కర్త అనగా సుఖదుఖాలు అనుభవిస్తున్నాననేటువంటి అంతఃకరణ ఉపాధి కలిగినటువంటి వాడు అటు కరణములు అంటే ఇంద్రియములు ఆపై పృథక్ చేష్ట అంటే ప్రాణము యొక్క పనులు దైవం మనగా ఇదివరకు చేసినటువంటి కర్మల యొక్క వాసన అది ఇవ్వడానికి దేవతల ఆయా ఇంద్రియాల్లో ఉంటూ మనకు ప్రసాదిస్తుంటారు కనుక దైవం అని చెప్పడం జరిగింది ఇవన్నీ అయితే ఐదు కర్మ కారణమైతే నేనేమిటి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల నేను తెలుసుకోవడం ఎవరైతే ఈ ఐదు కర్మ కర్మ కారణాలను తెలుసుకుంటారో అప్పుడు ఆత్మ కర్త కాదు అని తెలుసుకుంటారు అలా కాకుండా ఆత్మయే వీటన్నిటికీ కర్త అనుకున్న వాళ్ళు దుర్మతి వాడికి సత్యం తెలియట్లేదు అయితే కనబడుతూ ఉంటే నేను చేస్తున్నాను అనిపిస్తోంది కదండి అంటే అకృత బుద్ధిత్వాత్ ఇక్కడ బుద్ధిని సంస్కరించకపోవడం చేత ఈ ఐదింటితో బుద్ధి తాదాత్వ్యం చెందిపోయింది కానీ ఇక్కడ బుద్ధికే బోధన మనం అన్ని ఎన్నిమారులు చెప్పుకున్నాం బుద్ధికే ఇదంతా కూడా బుద్ధి ఈ ఐదింటితో కలిసిపోయి ఈ ఐదింటితో నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనగానే కొత్తవి పోగవుతున్నాయి అవి మళ్ళీ వాసనలు అవుతున్నాయి మళ్ళీ జన్మంలోకి తీసుకువెళ్తున్నాయి ఆ బుద్ధి తనకు కూడా కారణమైన ఆత్మను తెలుసుకొని ఆత్మబుద్ధి అయిపోవాలి ఇక్కడ అంటే ఆత్మతో తాదాత్మ్యమైన బుద్ధి కావాలి కానీ ఈ ఐదింటితో తాదాత్మ్యమైన బుద్ధి కారాదు అంటే కర్మ దేని వల్ల అవుతోందో ముందు చూపించాడు ఇక్కడ కర్మయోగానికి ఇప్పుడు ఆ బుద్ధి కావాలంటే ఆత్మబుద్ధి కావాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ బుద్ధిని ఇక్కడ బోధిస్తున్నాడు ఈ తాదాత్మ్యం వదిలి ఆ తాదాత్యం పొందడానికే కర్మ యొక్క స్వభావాన్ని తెలుసుకుంటూ ఈ కర్మలో ప్రధానంగా ఐదింటితో కలిగడానికి కారణం త్రిగుణాలు అది మరువురాదు అందుకని త్రిగుణాలని బాగా అర్థం చేసుకుని ఏది ఆత్మజ్ఞానానికి హేతు అవుతుందో ఆ గుణాన్ని పెంపొందించుకుంటూ వెళితే బుద్ధి ఆత్మస్వరూపంతో నేను బ్రహ్మముననేటువంటి విషయాన్ని తెలుసుకోగలదు అది చెప్తూ ఇక్కడ ఆత్మానం కేవలం తు పశ్యత్ అకృతబుద్ధిత్వాత్ న పశ్యతి దుర్మతి ఎస్ నాహంకృతో భావ బుద్ధిర్యస్ నలిప్యతే హిమాన్ లోకాన్ నహంతి నబ్యతే ఈ శ్లోకం వరకు నేను చెప్పడం జరిగింది ఇక్కడి వరకు ఒక ప్రకరణం తర్వాత మరొక ప్రకటన మొదలు పెడుతున్నాడు అందుకే నిన్న మనం చివరిగా చెప్పుకున్న దాన్ని వాళ్ళు ప్రారంభించుకుంటున్నాం ఇందులో విశేషించి ఎస్య నా అహంకృతో ఎస్య అంటే ఎవడికి అహంకృత భావం ఉండదో ఎవడి బుద్ధి అంటుకోదో అటువంటి పురుషుడు వాడి లోకాన్నతిని చంపినా కూడా చంపినవాడు కాడు వాడు బంధింపబడ్డు చెప్తున్నాడు అంటే ఇదివరకటి పద్ధతుల ప్రకారం కర్మ జరిగినా వాటికి అంటుకోడు అని చెప్పడం కానీ చంపడం ఇక్కడ ప్రధానం కాదు ఇది పారమార్థకీ దృష్టిం ఆశ్రిత్య నహంతి ననబతే ఇది పరమార్థ దృష్టితో ఇది భగవత్ భగవానుడి చెప్పాడే తప్ప వీడు చంపుతాడని కాదు అంటే ఎటువంటి కర్మయ్య వాడికి అంటదు అని చెప్పడానికి చెప్పాడు అంటే ఆత్మబుద్ధి కలిగిన వాడికి దేహబుద్ధి ఆత్మబుద్ధి అని బుద్ధికి రెండు భాగాలు ఇప్పుడు వచ్చాయి దేహం అంటే నిన్న మనం చెప్పుకున్న ఐదు కలిపి దేహం ఐదింటితో త్రికరణాలు కలుపుకునే దేహ విషయం ఇదంతా కూడా ఇప్పుడు చెప్తున్నది ఆత్మబుద్ధి కలవాడి యొక్క స్థితి వాడొక్కడే ఆత్మని కర్త అనుకోడు కేవలస్వరూపంగా తెలుసుకుంటాడు గనకనే అతను అహంకృత భావం ఉండదు ఏతే ఏవ పంచ అధిష్టానాదయ అవిద్య యాత్మని కల్పిత సర్వకర్మణాం వాడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే అవిద్య చేత కల్పించబడిన ఈ ఐదే కర్మ కారణాలు కానీ నేను కాదు అంటే ఈ కర్మ కారణాలు ఆత్మయొందు ఆరోపించిన వాడిక్కడ ఆత్మశుద్ధమైనది కేవలమైనది అది తన స్వస్వరూపము అని తెలుసుకుంటారు కనుక అహంతో తద్వ్యాపారాణం సాక్షిభూత మరి ఇవన్నీ నువ్వు ఉండడం వల్లే కదా జరుగుతున్నాయి ఆత్మ మీద ఒకటి ఉండడం వల్లే జరుగుతున్నాయా కదా అంటే సాక్షిభూత అనమాట చెప్పారు ఏ విధంగా అయితే సూర్య భగవానుడు రాగానే భూమి ఎందాయా క్రియాకలాపాలు సూర్యుడు అస్తమించగానే మళ్ళీ అవన్నీ సద్దుమణిగిపోతున్నాయి అదేవిధంగా ఆత్మ యొక్క ఉనికి చేతను మునుపు చెప్పినటువంటి అధిష్టానం మొదలుకుని దైవం వరకున్న ఐదు చైతన్యవంతమై పనిచేస్తున్నాయి కానీ చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం మాత్రం సాక్షి ఏవా ఈ భావాన్ని నా అహంకృత భావ అంటారు నా అహంకృతో భావ అనే మాట అర్థం కావడం కోసం భగవత్పాల్ వారు ఇచ్చిన అందమైన నిర్వచనం ఈ విషయానికి మనం ముండకోపనిషత్తే ఆత్మస్వరూపని చెప్తూ మాట అంటున్నది అప్రాణ అమనాహ అక్షరాత్ పరత పరహ ఇది ముండకోపనిషత్తులో వాక్యం అ అది ప్రాణము కాదు ఆత్మ కానీ దానివల్ల ప్రాణం పనిచేస్తుంది అమనాహ అది మనస్సు కాదు మరి ఇదేది కానప్పుడు అది ఎంత నిర్మలమైనది శుభ్ర పరమ నిర్మలమైనది అక్షరాత్పర అక్షరుడు కంటే గొప్పది అక్షరుడు అంటే జీవభావం మనం చెప్పుకున్న అక్షరం అనగా జీవభావం దానికంటే గొప్పదది అని ముండకోపరించి చెప్తున్నది అది కేవల అవిక్రియ అది కేవలం ఏ వికారము లేనిది ఇత్యవం పశ్యతి తత్ ఎవడైతే విధంగా చూస్తున్నాడో వాడి బుద్ధి ఎస్య నలిప్యతే దేనికి అంటుకోదు అన్నాడు దేనికి అంటుకోవడం అంటే అర్థం ఏంటంటే బుద్ధి అంతఃకరణం ఎస్య ఆత్మన ఉపాధి భూత నలిప్యతే ఆత్మకు ఉపాధి బుద్ధి తెలుసుకోండి ఇక్కడ శరీరం అంతా కూడా ఆత్మకు ఉపాధి అంటే ఆత్మ వీటిలోనూ ఉంది కానీ ప్రధానంగా బుద్ధి ఆత్మచైతన్యాన్ని పొంది ఇతర శరీరాలకు అందిస్తున్నది ఇక్కడ అందుకు బుద్ధిని ప్రధానంగా ఆత్మోపాధి అంటాం బోధించేది కూడా బుద్ధికే నియందు ప్రసరించేటువంటి పరమాత్మను చూడవయ్యా అని చెప్పడంతో బుద్ధి ఆత్మతో తాదాప్త్యం చెందాలి అందుకు కదా బోధ అందుకే నా అనుసాయని అని ఒక మాట చెప్పారు నా అనుసాయని అంటే ఇంకా అది ఈ ఐదింటితో అంటుకోది తెలిసిన వాడికి అంటే సిద్ధ పురుషుడు యొక్క అవస్థని చెప్తున్నాడు ఇక్కడ అటువంటి వాడు వాణ్ణి బ్రహ్మజ్ఞాని అంటారు వాణ్ణి వాడు ఎటువంటి కర్మ చేస్తున్నా ఇదివరకు నిర్ణయింపబడ్డ ప్రకారం ప్రారంభింపబడిన కర్మ జరుగుతూ ఉన్నప్పటికీ ఐదింటితో వాడు దానికి అంటడు వాడు శుద్ధమైనటువంటి స్వరూపంగా ఉంటాడు గనక ఈ కర్మలు వాడికి అది చెడైనా మంచైనా రెండు అంటమని చెప్పడానికై వాడి చంపి కూడా చంపని వాడు బంధింపబడ్డు అని మాటను కూడా చెప్పారు ఆడ తర్వాత వివరిస్తున్నది కర్మస్వరూప మొత్తం తెలుసుకునడానికి ఇక్కడ నుంచి ఒక ప్రకరణం మొదలవుతుంది ఈ ప్రకరణం సరిగ్గా అధ్యయనం చేస్తే చివరికి వాటన్నిటికీ స్వామి క్రోడీకరించి ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ఎందుకంటే కర్మలు చేసేవాళ్ళు ఎవరు అందరూను అందరూ దేని వల్ల చేస్తున్నారు ఐదింటి వల్ల చేస్తున్నారు ఐదింటికి ప్రధానంగా త్రికరణాలు కలుపుకుని చేస్తూ ఇక్కడ అయితే అవి చేయడానికి బుద్ధి వాడితో తాదాప్త్యం చెంది ఉంది కానీ ఇవన్నీ చేయడానికి శక్తి ఏదో పరమాత్మ తెలుసుకోవాలని ప్రయత్నం కనుక ముందు కర్మను అవగాహన చేసుకోవాలి కర్మలు కూడా ప్రధానంగా ఎప్పుడూ కూడా చెయ్యాలి అనే ఆలోచనలోంచి చెయ్యడమనే కర్మ పుడుతుంది కనుక ఆలోచన ముందుంటుంది తర్వాత కర్మ తర్వాత ఉంటుంది ఆలోచనకే మరొక పేరు జ్ఞానం ఈ జ్ఞానం బ్రహ్మజ్ఞానం కాదు సర్వ విషయములు తెలుసుకోగలిగే జ్ఞానం ఇది కూడా బుద్ధిదే ఇది పరమాత్మ యొక్క చైతన్యం వల్ల సర్వమును తెరుచుకోగలిగేటువంటి ఒక జ్ఞానం బుద్ధికి ఇక్కడ జ్ఞానం కలిగింది బుద్ధే బోధ కూడా బుద్ధికే ఆ బుద్ధి ఒక వస్తువుని తెలుసుకుంటుంది ఆ వస్తువుని సాధించడానికంటూ ఏ ప్రక్రియ అవసరమో జ్ఞానాన్ని తెలుసుకుంటుంది కనుక ఏ వస్తువుని తెలుసుకుంటుంది అది జ్ఞేయము ఏ పద్ధతిలో దాన్ని సాధించాలో అది జ్ఞానము తెలుసుకునే బుద్ధి జ్ఞాత అని చెప్తున్నారు అది మొట్టమొదటి మూడు ఈ మూడు కర్మకి చోదకములు చోదకములు అంటే కర్మ ఎందు ప్రవర్తింపజేస్తాయి అంటే చెయ్యు అని లోపల నుంచి ప్రేరేపిస్తుంటుంది ఆ బుద్ధి మనం బుద్ధి ప్రేరేపిస్తుందన్నంత వరకు ప్రతివాడు ఒప్పుకుంటాడండి బుద్ధిని కూడా ప్రేరేపించేది ఏదో తెలుసుకోవడం ఉన్నదే అది ఇంతవరకు చెప్పుకున్నది అది శుద్ధమైన ఆత్మ ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదు బుద్ధి ఈ జ్ఞానం మూడు విధాలుగా కలిగి ఉంటుంది జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కర్మచోదన అంటే సర్వకర్మణాం ప్రవర్తిక అన్ని కర్మల్లో ప్రవర్తింపజేసేది మూడే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత మూడు చూడండి జ్ఞానం యొక్క లక్షణమే అంటే లోపల నుంచి తయారయ్యేది అందుకే అంతర్మూర్తి అంటారు మూడింటిని కలిపి తర్వాత ఆ జ్ఞానాన్ని మీరు కర్మరూపంలో చేసేటప్పటికీ బహిర్మూర్తి లోపలి బయటకు చూపించారు ఇక్కడ ఎందుకంటే ఏదైనా బిల్డింగ్ కట్టే ముందు ముందు బ్లూ ప్రింట్ ఉంటుంది కదండి అలా మనసు ఒక జ్ఞానాన్ని తెచ్చుకొని దాని క్రియారూపంలో చూపిస్తుంది ఇది కర్మ యొక్క స్వరూపం ఇంత చక్కగా కర్మను వివరించినటువంటి గ్రంథం భగవద్గీత కర్మస్వరూపాన్ని అంత చక్కగా చెప్తుందండి దీన్ని అర్థం చేసుకుని మనం జాగ్రత్తగా వెళ్ళాలి అందుకే ఇది జ్ఞానమైతే బహిర్మూర్తి కర్మ అది ఎలా ఉంటుందంటే కరణం కర్మ కర్తీ త్రివిధ కర్మసంగ్రహ కర్మ సంగ్రహ అంటే కర్మకు కావలసిన సామగ్రిని కూర్చుకొనుట ఇక్కడ మూడు విధాలుగా ఉన్నది మూడింటి వల్లనే కర్మ జరుగుతోంది కనుక ఈ మూడింటిని కర్మ సంగ్రహ అంటారు మొదటి చెప్పిన మూడింటిని కర్మచోదనా అంటారు రెండింటికి విషయం అలా చెప్పాడు ప్రేరేపించేది కనుక కర్మచోదన ఆ ప్రేరేపణ బట్టి సమకూర్చుకుంటుంది కనుక ఈ మూడింటిని కర్మసంగ్రహ అంటారు ఏ మూడు కరణం కర్మ కర్త కరణం అనగానే ఇక్కడ ముందే చెప్పినట్లుగా ఇంద్రియములు ఉపకరణాలు అని ఇక్కడ కరణములు ఈ కరణములతో జరుగుతుంది కర్మ గనక కరణం అనే ముందు మాట చెప్పారు దాని తర్వాత కర్మ అంటే పని కర్త చేసేవాడు దేనితో చేస్తున్నాడో అది కరణం ఏది చేస్తున్నాడో అది కర్మ ఎవడు చేస్తున్నాడో వాడు కర్త మరి నిన్న చెప్పిన ఐదు ఏమైపోయామండి ఐదు ఇందులో లేనం మీరు గమనించుకోండి ఇక్కడ కరణం అంటే ఉపకరణం అనుకుంటే ఇంద్రియాలు అధిష్టానం కలిపి ఇందులో పెట్టేశాడు ఆయన ఇక్కడ అదేవిధంగా కర్త అన్నప్పుడు భోక్త రూపమైన జీవుడు వాడి వెనకాలన్న దైవము ఈ రెండూ కలిపి ఇందులో నిబద్ధమైపోయాయి ఇక కర్మ ఎలాగో మధ్యలో ఉన్నది ఇక్కడ ఈ మూడు మనం తీసేసుకుంటే ఐదు ఇందులో కలిసిపోయాయి కదా గమనించుకోవాల్సింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టే జ్ఞానన్యాయం పరిజ్ఞాత కలిపి జ్ఞానం ఒక్కటే కరణం కర్మ కర్త అన్నప్పుడు కర్మ ఒక్కటే కానీ ఇక్కడ పరిజ్ఞాత కర్త కూడా ఒక్కడే గమనించింది ఇక్కడ పైది ఎలాగ తెలుసుకోవాలి ఎందుకంటే భగవానుడు తర్వాత జ్ఞానం కర్మ రెండే చెప్పబోతున్నాడు జ్ఞానం కర్మ కర్త మూడింటిని చెప్పబోతున్నాడు అరే ఇక్కడ ఆరు కనబడుతున్నాయి పైన కర్మచోదకములు ఆరు మూడు ఇటు కర్మ సంగ్రహాలు మూడు అంటే ఆరు కానీ ఆ తర్వాత భగవానుడు మూడే చెప్పబోతున్నాడు ఇక్కడ నుంచి అరే ఆరు చెప్పి మూడు చెప్తున్నాడు ఏంటి అంటే జ్ఞానం జ్ఞేయం ఈ రెండూ కలిపి జ్ఞానస్వరూపంగానే గమనించుకోవాలి ఇక్కడ పరిజ్ఞాత కర్త ఈ రెండూ కలిపి కర్త రావాలి అందులోనే దైవం కూడా కలిసి ఉన్నది ఇదివరకు వాడు చేసినదేగా అందుకే కర్త వాడి దైవం ఇక తర్వాత కరణం అనగానే మన అధిష్ఠానం కూడా దీనిలోకి వస్తుంది ఇంద్రియములు ప్లస్ అధిష్టానం అనే శరీరం కూడా కరణలతో కలిసిపోయింది ఇప్పుడు విడిపోయింది కర్మ కర్త జ్ఞానం మూడు వచ్చాయి ఇప్పుడు ఆ మూడింటి గురించి భగవాను చెప్పబోతున్నాడు శ్రద్ధగా గమనించవలసిన అంశములు ఇక్కడ ఈ మూడింటిని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు ఇక్కడ పైగా జ్ఞానం కర్మచ కర్త త్రిధైవ గు ప్రోచ్యతే గుణ సంఖ్యానే యావచ్చృణు యథావచ్చృణు తాణ్యపి ఇందులో భగవానుడు చెప్పబోతున్నది భగవద్గీత శాస్త్రం అని శాస్త్రం అంటే ఏ శాస్త్రం ఇది వేదాంత శాస్త్రం ఉపనిషత్ శాస్త్రం ఇక్కడ ఉపనిషత్తుకి వెళ్లే లోపల కొన్ని శాస్త్రాలు ఉన్నాయి సాంఖ్యము మొదలైనవన్నీ కూడా మన శాస్త్రములు ఆ శాస్త్రములు కృష్ణుడి తర్వాత కృష్ణుడికి ముందు ఉన్నాయి అవి తర్వాత వాళ్ళు ఆ శాస్త్రాన్ని ప్రవర్తింపజేసిన వాళ్ళు కృష్ణుడు తర్వాత వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళకి ఓ పరంపర ఉంటుంది కదా ఇందులో గుణసంఖ్య అనే మాటకు అర్థం ఏంటంటే సాంఖ్య శాస్త్రం ఇక్కడ భగవాను చెప్పబోతున్నాడు సాంఖ్యము అనగానే కపిల సాంఖ్యం అనుకోవచ్చు ఇక్కడ కపిలుడు సాంఖ్యం ప్రకృతి గురించే మాట్లాడుతుంది అంతే పరమేశ్వరుడు గురించి మాట్లాడుతూ ఆత్మ గురించి మాట్లాడదు ప్రకృతి అన్నిటికీ ప్రధానం అని చెప్పబడుతుంది ప్రకృతిలో ప్రధానం మూడు గుణాలు ఈ మూడు గుణాల విచ వివేచన బాగా చేసింది సాంఖ్యం అండి ఇక్కడ అది వేదాంతానికి పనికి వస్తుంది అందుకే భగవత్పాద వారు అంటారు గుణసంఖ్యానే కాపిలే శాస్త్రే కపిలుడు యొక్క సాంఖ్య శాస్త్రంలో ఉన్న గుణాలను మేము తీసుకుంటున్నాం అంతవరకే తీసుకుంటున్నాం కానీ ఆ సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోవట్లేదు అన్నాడు ఇక్కడ అంటే అద్వైతం ఎంత గొప్పది అంటే విచారణకు కావలసినటువంటి విషయం వేద విరుద్ధం కానప్పుడు దేంట్లో నేను తీసుకుంటాం అది చెప్తున్నారు ఇక్కడ ఆ సమన్వయం అద్వైతంలో ఉన్న అందమైన అంశం అండి ఇక్కడ అందుకే భగవత్పాద వారు సాంఖ్యాన్ని కూడా స్వీకరిస్తున్నాం తదపి గుణ సంఖ్యానం శాస్త్రం గుణోక్తృ విషయే ప్రమాణమేవ గుణముల గురించి చక్కగా చెప్పేటువంటి సాంఖ్యము ఆ గుణములను అనుభవించే జీవుడు గురించి అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది కనుక అది ప్రమాణమే పరమార్థ బ్రహ్మైకత్వ విషయ యపి విరుద్ధ్యతే అది కేవలం పరమార్థ విషయం మేము ఏదైతే చెప్తామో దానితో విరోధిస్తుంది ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికిని పరమాత్మకి జీవాత్మకి అభేద భావాన్ని సాంఖ్యం ఒప్పుకోదు ఆ సిద్ధాంత విషయంలో దానితో విరోధిస్తాం కానీ గుణముల గురించి వివరించడంలో మేము ఆ మాత్రం తీసుకుంటాం అంతవరకు తీసుకుంటాం ఎందుకంటే అది వేద కాదు ఒకటి తత్వ విచారణకు సహకరిస్తోంది చెప్పిన మూడు గుణాల విచారణ మేము చేస్తున్నాం అన్నారు మేము చేస్తున్నామని బహువచనం చెప్పడం ఉద్దేశం ఏంటంటే భయం అంటూ ఉంటారు భగవత్పాల్ అంటే బ్రహ్మ విద్యాప్రతిపాదక పరంపరను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంతేగాని తనను తాను మేము అనుకోవడం కాదండి ఇక్కడే వేదాంత విద్యలోని గురు పరంపర అంతా ఈ పని చేస్తున్నది దాన్ని అవలంబించే మా అందరి యొక్క సిద్ధాంతం ఇది అని చెప్తున్నాడు కనుక నేను చెప్పినది చెప్తూనే సాంక్ష్యం చెప్పనిది పైన ఏదుందో అది చెప్పినదే అద్వైతం ఇది తెలుసుకోవాలి ఇక్కడ కనుక విచారణకి పనికొచ్చేది ఎంత అంతవరకు సాంక్ష నుంచి తీసుకున్నాం ఇది గుణగౌణ వ్యాపారేణ అభియుక్త ఇది నా గుణము గౌణము అంటే గుణము గుణములతో సంబంధించినవి వీటి గురించి చెప్పడంలో మేము తీసుకోవడం చేత విరోధమేమీ లేదు అంతవరకు విరోధం లేదు అందుకే గుణ సంఖ్య కృష్ణుడు చెప్పినది సాంఖ్యం ప్రకారం చెప్పినప్పటికీ ఇది కూడా గ్రాహ్యమే ఇది వేదాంత విరుద్ధం కాదు ఇక్కడ వరకు జ్ఞానం కర్మచ కర్త చానము కర్మ కర్త ఈ మూడు కూడా గుణభేద గుణము భేదంచేత త్రిధ అవి మూడుగా చెప్పాలి అంటే మూడు రకాల జ్ఞానములు మూడు రకాల కర్మలు మూడు రకాల కర్తలు ప్రోచ్యతే ఇప్పుడు చెప్తున్నాను ఆయన విను యథావత్ ఉన్నది ఉన్నట్లుగా సమగ్రముగా చెప్పబోతున్నాను శృణు తాణ్యపి అవి కూడా విను అన్నాడు ఇక్కడ శృణు పైగా సమగ్రంగా చెప్తున్నాను మధ్య మధ్యలో శృణు శృణు అంటే అర్జునుడు పక్క చూపులు చూస్తున్నాడా లేకపోతే కొనుక్కుతున్నాడా వింటున్నావా వింటున్నావా అని చెప్పడానికి అలాంటి శిష్యులకి వినిపించాల్సిన అవసరం కృష్ణుడికి లేదు కొందరు ప్రారంభవసత్వ లాంటి వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఏర్పడుతుంది అదొక ప్రారంధం కృష్ణ పరమాత్మ శ్రద్ధాళు తప్ప అవిడికి చెప్పడు అలాంటి శ్రద్ధాళువు అర్జునుడు అందుకని శృణుడు అని చెప్పడంలో చెప్పబోయేదాని కొత్త ప్రకరణం ఇక్కడ మొదలవుతుంది కనుక దాని ఎందుకు ఏకాగ్రం చూపించాలి అని అందుకే వ్యాసభగవానుడు ఆ శృణుడు మనకు చెప్పాడు అనుకుందాం ఎక్కడికెక్కడ ప్రతి అధ్యాయంలో కూడా ప్రకటనలు భాగం చేసుకోవాలండి ఇది ఈ సెట్ ఇది ఈ సెట్ అని తెలుసుకుంటే గీత మనకు అర్థమవుతుంది ఇంచుమించు మనం ముప్పై ఎనిమిది రోజుల నుంచి అలాగే చెప్పుకుంటూ ఉన్నాం యథావత్సరును నేను ఉన్నది ఉన్నట్లుగా సమగ్రంగా చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ ఇప్పుడు జ్ఞానం జ్ఞానం మూడు రకాలు సాత్విక జ్ఞానం రాజస జ్ఞానం తామస జ్ఞానం అది అలా కొనసాగుతుందని చూడండి ఇక్కడ ఇప్పటికి ఎన్ని సాత్విక రాజస్తామసాలు చెప్పారో చివరికి తెలుచుతాం ఇప్పటి నుంచి తొందర ఎందుకు ఇప్పుడు ఇంకా మరొక సెట్ట మొదలైందిగా ఎందుకు చెప్పాడో తర్వాత చెప్పుకుందాం అక్కడ సర్వభూతూ ఏ భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తూ త్ఞానం విద్ధి సాత్వికం సాత్విక జ్ఞానం అంటే ఏంటో చూడు ఆయన సర్వభూతముల ఏకముగా ఏదైతే ఉన్నదో అటువంటి అవ్యయతత్వాన్ని ఎవడు ఎప్పుడు చూస్తూ ఉంటాడో వాడు సాత్విక జ్ఞాని ఆ చూడడం సాత్విక జ్ఞానము అన్నాడు ఇక్కడ అంటే సృష్టింతా విభిన్నముగానే మనకు కనిపిస్తుంది ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు దేనికదే ప్రత్యేక అవునా లేదా మామూలు మానవులు అని ఒక జాతి కేటాయించిన మానవుల్లో ఎవడికి వాడే ఎవడి శరీరం వాడిదే ఎవడు సుఖదుఖాలు వాడివే ఎవడి యొక్క స్వరూపము వాడిదే అలాగే మీరు సర్వభూతములు తీసుకున్నాడు సర్వభూతూ సర్వభూతేషు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు పక్షులు పశువులు అక్కడి నుంచి కాదుట అవ్యక్త అది స్థావరాంతేషు అది తీసుకున్నాడు ఇక్కడ అవ్యక్తం మొదలుకునే స్థావరం వరకు అవ్యక్తం అంటే తెలుసు కదా సృష్టి అంతా వ్యక్తము కాకముందు ప్రళయావస్థలో ఉన్న స్థితి అవ్యక్తం అక్కడి నుంచి వ్యక్తం అవుతుంది అది ప్రకృతి ఆ స్థితి నుంచి అంటే బీజ స్థితి నుంచి స్థావరం వరకు అల్పమైనటువంటి జన్మల్లో స్థావర జన్మలు అత్యంత అల్పం అంటే చెట్టు రాయి ఇత్యాద స్థావర జన్మలు అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మధ్యలో సర్వలోకాలు చతుర్దశ భువనాలు వచ్చేసేయండి ఇక్కడ వీటన్నిటిలోనూ ఏకం భావం ఏది అఖండముగా ఏకముగా ఉన్నదో అటువంటి అవ్యయతత్వాన్ని ఎవరువాడు పరమాత్మ పరమేశ్వరుడు కానీ అవ్యక్తం మొదలగిన స్థావరం వరకు అంతటా ఏకముగా ఎవడున్నాడో వాడినే ఎవడు చూస్తూ ఉంటాడు అంటే వాడికి ఇది ప్రపంచం ఇతరులకి ఇదే ప్రపంచం కానీ సాత్విక మార్గంలో జ్ఞానం కలిగినటువంటి వాడికి జగత్తు భిన్న భిన్నముగా కనబడుతున్నా జగత్తంతా జగన్నాథస్వరూపంగా దర్శనం అవుతుంది ఆ ఏక దర్శనం దాని పేరు సాత్వికం మరి వాడికి మాత్రం భిన్నత్వం కనిపించట్లేదా అంటే వాడికే కొత్త కళ్ళజోడి వచ్చిందండి మాకేమో అన్ని విడివిడిగా కనబడతాయి వాడికేమో ఒకటి కనబడుతుందా అంటే బంగారం మీదే దృష్టి పెట్టిన వాడికి అనేక బంగారణకులు కుప్ప పోసిన వాడు అంతా కలిపి ఒకే బంగారంగా ఎలా చూస్తాడో బ్రహ్మమునే దృష్టిలో పెట్టుకున్న వాడికి అందరిలో వ్యాపించిన బ్రహ్మమే కనబడతాడయ్యా అన్నట్లు ఇది ఎలా అంటే లక్షలాది కెరటాలున్న ఒకే జలాన్ని జల దృష్టితో చూసిన వాడు ఎలా చూస్తాడో అదేవిధంగా అందరిలో ఈ చూపు అలవాటు చేసుకోవాలండి ఒక్కసారి వాడు కూడా మాట్లాడతాడు తిడతాడో కొడతాడో నువ్వు వాడు తిట్టాడు పొగడేడు అని రెండు చూస్తుంటావు ఆ తిట్టు పొగడితే తీసేసి వాడి శబ్దాన్ని పరిశీలించండి వాడు మాట్లాడగలుగుతున్నాడుగా ఎలా మాట్లాడు పరి మీరు అది పరిశీలించిన మొదలెక్క వాడు తిట్టుని చెవికి ఎక్కదు ఎలాగంటే ప్రవచనాల చెవికి ఎక్కువ అలాగనమాట అంటే వింటున్నా ఎక్కకపోవడం అనేది మనకు అలవాటే అప్పుడు ఒక పని చేయండి వాడు తిడుతూ ఉంటే శబ్దాన్ని పరిశీలించండి ఇంత శబ్దశక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి గడగడగడ మాట్లాడుతున్నాడు ఏ క్షణంలో ఇవన్నీ రూపకల్పన జరిగాయి వాడికి తెలిసి జరుగుతుందా వాడికి తెలియట్లేదు అంటే వాడికి తెలియనిది ఒకటి ఉందన్నమాట అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాడిలో ఈ అఖండమైనటువంటి శరీరానికి అంతటికి చైతన్యమిస్తూ లోపల కూడా ప్రకాశిస్తోంది అదే నాలో ఉంది అదే అందరులు ఉంది అది పక్కనుంచి వెలుపుతున్న జంతువులు అదే ఉంది ఇలా చూడడం మొదలుపెట్టి ప్రతివారుల ఆత్మగా ఉంటూ ప్రతివారి దేహ ప్రాణాలన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్న వాడిని చూస్తే ఎవడు ఏకమో వాడే అనేకములందు అఖండముగా వ్యాపించాడు అని తెలుస్తుంది ఆ మాట జాగ్రత్తగా నాలుగు అఖండముగా తెలుసుకోవాలి ఇక్కడ ఖండాలు కాలేదైనా అఖండముగా వ్యాపించిపోయాడు మనం ఎంత నగలు బంగారం ఉపమానం చెప్పినా కొంతవరకే ఏ నగ కా నగ గనక కానీ మనం ఏకత్వం చూస్తున్నాం ఇప్పుడు అందుకే ఎక్కువగా మనం కెరటాలు సముద్రం ఉపమానం చెప్పడానికి ఎందుకంటే కెరటాలు విడివిడిగా కనబడుతున్నా అఖండమైన జలం అందులో ఉంది అది తెరుచుకోవడానికి మనం ఉపమానం వాడుకుంటున్నాం ఇక్కడ కానీ ప్రతి పరమాత్మ నేనున్నాను నేనున్నానని ముందే ప్రకటించాడు కదా ఆ హమాత్మ గుడాకేశ నీకెందుకు డౌట్ అని చెప్పేశాడు నేను ఎక్కడుంటాను ఎలా ఉంటాను అని చెప్పేశాక వాడిని చూడడం మొదలుపెట్టం అయితే వాడు ఎలా ఉన్నాడు వీడు చేస్తున్న తిట్టూ పొగడతా రూపాలు ఉన్నాడా శబ్దముగా ఉన్నాడా అందుకే ముందు ఐదు చెప్పాడు ఐదు వేరు ఆత్మ వేరే అలా ఉన్నాడు ఆయన తెలుసుకోవాల్సింది ఇక్కడ అకర్తగానే ఉన్నాడు ఆయన లేకపోతే ఏదీ లేదు అవడైతే అకర్తగా ఉంటూ ఇన్ని చేయిస్తున్నాడు ఆ మహానుభావుని చూస్తూ ఉండగా అతన్నే చూడడం అంటే అవ్యయం అని మాట వేశారు ఇక్కడ అవ్యయం అంటే నవ్యైతి స్వాత్మనా ధర్మ ఇర్వా అన్నారు భగవత్వాలు అంటే ఏదైనా ఒక విషయంతో కలియగానే మన అసలు స్థితి మర్చిపోతాం అవునా లేదండి ఇప్పుడు ఇంత చక్కగా వింటూ భగవద్గీత మూడ్లో ఉన్నాం ఇంటికి వెళ్ళాక ఎవడో ఒక రాజకీయ విషయమో లేకపోతే మరొక లౌకిక విషయం చెప్పగానే మనకు పూర్వవాసంలో దాని మీద గొప్ప ఆసక్తి ఉంటుంది వెంటనే దాని మీద వెళ్ళిపోతుంది ఇంత ఎక్కడికి పోయిందో తెలీదు అంటే మనకి ఈ ధర్మం నుంచి మారిపోయేమో లేదా క్షణక్షణం మారిపోతూ ఉంటే ధర్మాలు కానీ పరమాత్మ ఇంత వ్యాపించినా తన ధర్మము నుంచి చెక్కు వ్యాపించారండి తన ధర్మము నుంచి వ్యయము కాకుండా అంటే తగ్గుదల తరుగుదల లేకుండా ఉండడాన్ని అవ్యయము అంటారండి ఇక్కడ ఆయన ధర్మం ఏంటి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సచ్చిదానందం ఇవన్నీ ఆయన ధర్మము అంటే ఆయన లక్షణములు ఈ లక్షణాలు ఎక్కడ చదరకుండా అంతలో వ్యాపించాట అది గొప్ప విషయం ఇక్కడ లేకపోతే ఒకడు మనతో సాంగత్యం చేస్తేనే వాడు చెడిపోవడం గ్యారెంటీ అని మనకు తెలిసినప్పుడు మనలోనే ఆయన ఉన్నప్పుడు ఇవి ఎలా ఉన్నాడండి అందుకే ఆయన పరమాత్మ అన్నాడు ఇక్కడ అంటే ఆయన పరమాత్మగానే ఇంత వ్యాపించున్నాడు ఎక్కడ ఏ వికారానికి లోను కాకుండా అందుకే అవ్యయం కనుక ఎలా ఉన్నాడు ఏకం అవ్యయం అలా భావం ఉన్నవాడు అర్థం ఇక్కడ భావ శబ్దానికి అర్థం ఇక్కడ ఉన్నవాడు అంటే భవనము కలవాడు భావం భవనస్య భావం అయితే పరమాత్మ భావం అర్థం ఇక్కడ భావం పరమాత్మ యొక్క స్వరూపం ఆయన స్వరూపం ఎలాంటిది ఏకం అవ్యయం విభిన్నముగా కనబడుతున్న సర్వభూతముల ఎందు ఏకముగా అవ్యయముగా ఎవడు వ్యాపించాడో వాడినే చూసే ప్రవృత్తి లక్షణం ఎవడికుండో ఆ జ్ఞానం పేరు సాత్విక జ్ఞానం వాడు ఎలా చూస్తారంటే అవిభక్తం విభక్తీషు అవిభక్తం విభక్తూ విభక్తము అంటే విడివిడిగా ఉన్న వాటి ఎందు అవిభక్తం విడవకుండా ఉండేవాడు విడిపోకుండా ఉండేవాడు రెండు విధాలు ఇక్కడ విడవకుండా విడిపోకుండా విడివిడిగా ఉన్న వాటి ఎందు కానీ విడివిడిగా ఉన్న ఉపాధులు విడిపోకుండా ఉన్నది ఆత్మచైతన్యం కానీ విడివిడిగా ఉపాధుల్ని చూస్తున్నా వీటన్నిటిలో విడిపోకుండా ఉన్నవాడిని చూస్తాడు ఇది ఎలా అంటే పూసల హారం చూస్తున్నా అన్నిటిలో విడకుండా ఉన్న దారాన్ని చూసినట్లు ఇది మనకి స్వామి చెప్పాడు ఎలా చూడాలి ఇదివరకు అధ్యాయంలో మై సర్వమిదం పురోతం సూత్రే మణిగణాయివ కనుక మొదటి అలా పట్టుకుని వస్తే ఇక్కడ సమాధానం ఆ శ్లోకం మీ నుంచి రవాళ్ళు అప్పుడే చెప్పాడు కదండి అని అది అధ్యయనం అంటే అది మననం అంటే అది స్టడీ అంటే అటువంటి వాడు స్టడీగా ఉంటాడు పర్వాలేదు ఇక్కడ పట్టుకోవాల్సింది అక్కడది చెప్పాడు కానీ విడివిడిగా చూస్తే పూసలు అందులో కనబడకుండా అవన్నీ విడిపోకుండా తాను విడివిడి తాను విడకుండా ఉన్నటువంటి వాడు ఎవడో వాడు అది ఉపాధులు అఖండమై వ్యాపించిన చైతన్యం ఆయన ఇది చూసే జ్ఞానం పేరేమిటి సాత్విక జ్ఞానం ఇది అసలు అన్నిటికంటే గొప్పది కనుక సాత్వికానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు ఆయన ఇక్కడ అది చూపిస్తున్నాడు దీని గురించి మనకి శాస్త్రాల్లో అనేక ప్రమాణాలు ఈ జ్ఞానమే గొప్ప జ్ఞానం అని చెప్పడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయండి ఒక్కొక్క భగవద్గీత శ్లోకానికి మన ఉపనిషత్తులు కోట్ చేస్తూ ఉంటే వేలాది ఉపనిషత్తులు కోట్ చేయాలి వేలాది ఎందుకు అన్నారు ప్రామాణికంగా మనకు దొరుకుతున్న ఉపనిషత్తులు వెయ్యి ఇంకా వాద వివాదాలకు లోనూతూ ఉపాసనాపరమైన ఉపనిషత్తులు ఇంకా చాలా ఉన్నాయి అది ఎవరికి ప్రమాణం కానీ ఏవైతే వేదప్రామాణ్యాన్ని అంగీకరిస్తాయో వేదము చెప్పిన బ్రహ్మజ్ఞానాన్ని ఉపాసాన్ని సత్కర్మని ఒప్పుకుంటాయో ఆ ఉపనిషత్తులన్నీ మనకు ప్రమాణములే అలాంటివే వెయ్యి ఎనిమిది కనబడుతున్నాయి అందులో మళ్ళీ నూట ఎనిమిది అంటారు అందులో వాక్యాలు చూస్తే ఎన్ని ఇక్కడ అన్ని వాక్యాలు ఒక్కొక్క శ్లోకంలో దట్టించి ఇచ్చిన కృష్ణ పరమాత్మ మనం చేసుకోవాలి అందుకే సర్వోపనిషదో గావ దోగ్ధా గోపాలనందన పార్థో వత్సహ సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనే మాట సామాన్యమా అందుకే భగవద్గీతలు ఉపనిషత్తులు ఒక్కొక్కదానికి ప్రమాణం చూపించవచ్చు అలాంటి వేదాంత శాస్త్రంలో అనేక వాక్యాలు కనబడుతుంటాయి ఇలాంటివి అందులో ఒకచోట కనబడుతుంది ఏకయేవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత భూతే భూతే అంటే ఈ ప్రాణయందు ఆ ప్రాణయందు అని చెప్తూ ఇన్ని ప్రాణులయందు భూతాత్మ ఎందుకంటే ఏ భూతమైన ఒక మాట అంటుంది నేను నేను అంటుంది ఆ నేనుగా ఉన్నది ఆత్మ వస్తువు ఆ నేనుకి ఉపాధి లక్షణాలు తగిలించి మాట్లాడుతున్నాను నేను నలుపు నేను తెలుపు నేను ఎరుపు నేను పొట్టి నేను పొడుగు నేను ఈ జాతి నువ్వా జాతి ఇందులో నేను మారకుండా వెళుతుంది ఇక్కడ కానీ ఉపాధి ధర్మాలు మారుతున్నాయి కానీ నేను మారట్లేదు కదా ఎందుకంటే నేను ఆత్మను ఆధారం చేసుకున్నందుగానే మారదు ఆ మారని నేను దేన్ని ఆధారం చేసుకుందో దాన్ని అన్నిట్లో చూడగలగడం అది అవిభక్తం విభక్తీషు అది ఏక భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకధ బహుదా దృశ్యతే జల చంద్రవత్ ఇక్కడ ఉపమానం అక్కడ చెప్పారు జలచంద్రం ఇలాంటి ఉపమానాలు మనం ఇప్పటివరకు చాలా చెప్పుకున్నాం జలచంద్రవత్ అంటే ఒకే జలంలో అనేక అలలు వస్తున్నప్పుడు అలకో చంద్రుడు కూడా కనబడే అవకాశం ఉందండి ఒక్కొక్క కెరటలో ఒక్కొక్క చంద్రుడు కనబడతాడు దీనిబట్టి ఎన్ని చంద్రుడు ఉన్నట్లు ఎన్ని కెరటాల్లో ఎన్ని చంద్రుడు ఉన్నారా నాయన అంటే ఒక్క చంద్రుడు ఇన్ని కెరటాల్లో కనబడుతున్నారు అనేకత్వం ఉపాధి ధర్మం ఏకత్వం పరమాత్మ ధర్మము ఆ ధర్మం చెదరకుండా అవ్యయుడే వ్యాపించి ఈ జ్ఞానాన్ని ఏమంటారంటే తజ్ఞానం అద్వైతాత్మ దర్శనం అన్నారు భగవత్పాల్ వారు దీన్ని అద్వైతాత్మ దర్శనం అంటే ఒక్కదాన్ని చూడడమే అద్వైతం అప్పుడు అద్వైతం ఎందుకనం అండవండి ఏకమంటే సరిపోతుంది కదా అద్వైతం మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు ద్వైతము కానిది అద్వైతం ఈ మాట ఎందుకనడం ఏకమంటే సరిపోతుంది కదా అంటే సరిపోదన్నారు ఆయన ఎందుకంటే నీకు ద్వైతము కనబడుతోంది కనుక ద్వైతము కాదు అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ కనుక ఎంతవరకు ద్వైతం అనుకుంటావో అప్పుడు నీకు జ్ఞానం బోధించేటప్పుడు ద్వైతము లేదు ఉన్నది ఒక్కటే అని చెప్పాలి కనుక ఆ ద్వైతం అన్నారు ఇక్కడ అద్వైతంలో ద్వైతం ఉంటుంది కానీ ద్వైతంలో అద్వైతం ఉండదు అంటే అర్థమేంటి ద్వైతం ఎప్పటివరకు నీకు అనుభవంలో ఉంటుందో అప్పుడు అది ద్వైతము కాదు నాయన రెండు లేవు ఒక్కటే అని చెప్పేది అద్వైతం అయితే ఇది అద్వైతం అనగానే అందరికీ ఆదిశంకలు గుర్తొస్తారు ఆదిశంకలు గుర్తురాగానే అద్వైతం గిట్టయి గిట్టక ఏదో చేదు మింగుతున్నట్టు మొహం పెట్టేవాళ్ళు వెంటనే కారాలు మిరియాలు నూరేవాళ్ళు చాలామంది తయారైపోతారండి కానీ ఆదిశంకరలు అమాయకులు అమాయకులు అంటే అర్థం మాయలేని వాడున మాయాతీతుడు ఇక్కడ అమాయకుడు అయిన ఆయన ఒక పని చేశాడు అద్వైతం ఆయన క్రియేట్ చేయలేదు పదం అది ఉపనిషత్తుల్లో ఉన్నది యథాతథంగా తీసుకున్నాడు ఇక్కడ ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అని మాండుక్యం చెప్తున్న మాటనే ఆయన తీసుకున్నాడు తప్ప అద్వైతాన్ని సృష్టించలేదు కనుక ఆయన అద్వైత దర్శనం అనే మాట ఏదైతే ఉన్నదో ఉపనిషత్తుల్లో మాట తీసుకున్నాడు అద్వైతాత్మ దర్శనం రెండుగా లేని ఏకమైన ఆత్మ యొక్క దర్శనాన్ని దర్శనం అంటేనే జ్ఞానం అది సాత్విక జ్ఞానం చెప్పబడుతుంది సాత్వికం సమ్యక్ దర్శనం విద్ధి అన్నారు కనుక తజ్ఞానం విద్ధి సాత్వికం సాత్వికం అనగా సమ్యక్ దర్శనం సంపూర్ణమైన జ్ఞానాన్నే సాత్విక జ్ఞానం అండాలి ఎందుకంటే సాత్వికుడికే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే దీపం యొక్క యథాస్వరూపము రంగులేని గాజుకి ఎలా తెలుస్తున్నదో బ్రహ్మము యొక్క యథార్థ స్వరూపము నిర్మలమైన సత్వగుణం ఉన్నవాడికే తెలుస్తుంది మనం చెప్పిన ఉదాహరణ మర్చిపోవద్దు కాస్త తేలిగ్గా ఎరుపు రంగు రాస్తే రజోగుణం ఒక తారు గాజుకి రాసి దీపం దగ్గర పెడితే తమోగుణం అక్కడేమీ కనబడదు కానీ ఏదో కాస్త మసక్ కనబడుతుంది అది దీపం యొక్క యథార్థ కాదు కాస్త ఎరుపు రంగు రాసి చూశారనుకోండి అది దీపం యొక్క యథార్థ కాదు కానీ ఏ రంగు లేని గాజుని కానీ పెడితే యథార్థస్వరూపం కనబడుతుంది గాజు దీ గాజు దీపం కాదు అలాగే సత్వగుణం పరమాత్మ కాదు కానీ దీపాన్ని శుద్ధమైన గాజు ఎలా చూపి చూపిస్తుందో సత్వగుణం కలిగిన వాడు బ్రహ్మమును సరిగ్గా అర్థం చేసుకోగలడు అది చెప్పడం ఇక్కడ అందుకే సత్వగుణంతో తెరుచుకునే జ్ఞానమే సమగ్రము సాత్వికం విద్ధి అని చెప్పడంలో సాత్వికం సమ్యక్ దర్శనం విద్ధి అన్నారు సాత్విక జ్ఞానం అనగా దర్శనం ఈ జ్ఞానాన్ని ఏమంటారండి సాత్విక జ్ఞానం తర్వాత రాజస జ్ఞానం ఇది వెతుక్కుని ఎవరికి వాళ్ళు మేము ఎక్కడున్నామో టిక్ చేసుకోవచ్చు బయటికి చెప్పకండి వెళ్ళచ్చు పైగా ఒక్కడ తెలుసుకోవాల్సింది ఒకరు పూర్తిగా రాజసంలో ఒకరు పూర్తిగా తామసంలో ఒకరు పూర్తిగా సాత్వికలను ఎప్పుడూ ఉండరు ఇది కూడా గమనించుకోవాలి మూడింటి కలబోతే అందరు అయితే వాళ్ళ పూర్వ సంస్కారముల రీత్యా ఈ గుణముల యొక్క బాహుళ్యం ఉంటుంది ఇక్కడ ఒకడికి తమో గుణం ఉంటుంది వాళ్ళు మీరు తలకిందులుగా పెట్టినా పక్క నుంచి వాడికి నిద్ర రాకుండా ఇంజెక్షన్లు ఇచ్చినా వాడికి ఒక్కటెక్కది బాధలేదు ఎందుకంటే వాడు తమోగుణం యొక్క పాళ్ళు ఎక్కువ వాడికి వాడు తరించడం కష్టం కానీ వాడికి కూడా మార్గం వేస్తున్నాడు భగవాన్ ఇందులో మూడు చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనది మనం తెలుసుకుంటూ పైకి వెళ్లే ప్రయత్నం ఇందులో గొప్పది మాత్రం సాత్వికం ఎప్పుడైతే గొప్పది చెప్పామో అది కావాలని అందరూ అంటారు అంతేగాని వంకాయలు ఉన్నాయండి పుచ్చ వంకాయలు కొంటే ఐదు రూపాయలు మంచి వంకాయలు ఎదురుకుంటే రూపాయలు అని అంటే అలా ఉంటుంది మనకి ఎవడొప్పుకుంటాడు అండి ఇక్కడ అందరికీ మంచిగా కావాలి అందరికీ సాత్వికం కావాలి కావాలి కానీ ఉందా లేదా తెలియదు ఇక్కడ కానీ సాత్వికం చెప్పడంలో ఆదర్శాన్ని చూపించాడు ఇక్కడ ఎందుకు సాత్వికం అంటే అది మాత్రమే నన్ను తెలుసుకోగలదు గనక అది ఇస్తున్నానయ్యా అందుకు అది ముఖ్యమని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ కనుక అది పొందడానికి అడ్డంకిగా ఏమున్నాయో వాటిని క్రమక్రమంగా వర్జిస్తూ సాత్వికమైన అభ్యాసం చేయాలి అందుకే ఆహారం మొదలుకొని అభ్యాసం చెప్పడానికి కారణం అదే మొదటి నుంచి అందుకు విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి గనక వాటి గురించి తెలుసుకోవాలి పొందాల్సినది ఉందో లేదో తెలియదు గనక దాని గురించి తెలుసుకోవాలి ఇక్కడ తెలిసింది కదా కనుక పొందాల్సిందేది సాత్వికం బ్రహ్మమున తర్వాత ముందు సాత్విక జ్ఞానం పొందాలి అందుకే త్యాగయ్య భక్తిభిచ్చమియ్యవే రామయ్య సాత్విక మగు నిజ భక్తిభిచ్చమియ్యవే అన్నాడు ఇక్కడ ఎందుకంటే తామసభక్తులు ఉన్నారు రాజసభక్తులు ఉన్నారు తెలుసా నేను నిన్న లక్ష జపం చేశాను వాళ్ళు రాజసం అంటే చెయ్యకూడదని కాదు వాళ్ళు ఒక్క ఈశ్వర స్పృహ మంత్ర చైతన్యం కానీ అది చేస్తున్నప్పుడు నిర్మలమైన భావాలు ఏమీ లేవు అయితే అది ఎవడో కోటు కోటుకు వస్తుంది ఆ సాత్విక్ గుణం కూడా ఇంతవరకు మోక్షమే కోటు కోరనుకున్నావు సాత్విక్ గుణం కూడా పూర్తిగా రావడం ఈ కొద్దిమందికు అందుకు పొందాల్సింది అది గనక దానికే ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నాడు ఇక రాజసభక్తి రాజసభక్తి కాదు రాజస జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు పృథక్త్న తు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసం వీడు ఏవి తెలుసుకోకుండా ఉంటాడా వీడు తెలుసుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు కనుక జ్ఞానం అన్నారు వాడు ఏదో తెలుసుకుంటున్నాడు బుద్ధి పనే తెలుసుకోవడం కానీ వాడికి తెలుస్తుంది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఏది కనుక ఎవడైనా గొప్ప గొప్ప తెలివైన వారు మేధావులు కవులు సైన్స్ని ఆవిష్కరించిన వాళ్ళు వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు సాత్విక జ్ఞానం అనలేక అనకూడదు వాళ్ళలో రాజస జ్ఞానమే ఉంటుంది ఇక్కడ రాజస జ్ఞానం ఏంటంటే పృథక్త్వనతో పృథక్ అంటే వేరుగా చూడడం దాని యొక్క అన్నాడు ఎందుకంటే వేరువేరుగా సమస్తము కనబడుతున్నప్పుడు ఏకంగా ఎలా చూస్తామండి అంతా వేరువేరుగా కనబడుతున్నప్పుడు ఏకంగా ఎలా చూస్తాం అనేవాళ్ళు రాజసులు వాళ్ళు ఎప్పుడు వేరుగానే చూస్తారు వారికి ఇంకోటి ఎందుకంటే వాడికి తలనొప్పి వచ్చింది వస్తే నాకు తలనొప్పి రావాలా లేదు కదా అందరూ ఏకమైనప్పుడు వాడికి తలనొప్పి వస్తే నాకు రావాలి కదా అంటారు ఇలా వాదించే వాళ్ళు కనబడుతుంటారు ఇక్కడ అందరూ ఒకటి ఎలా అవుతారండి కానీ తలనొప్పి తలకు తలలు వేరు ఆత్మ ఒకటి కానీ తలలు ఒకటి కాదు కదా ఈ ఎరుక వాడుకుంటుంది ఈ ఎరుకు వీడికి ఉండదు ఎందుకంటే ఏకత్వాన్ని చూడలేదు అనేకత్వాన్ని చూస్తున్నాడు కనుక వీడికి ఎప్పుడు కూడాను ఉండే భావం ఏంటంటే వీరు నేను అని ఎప్పుడు ఇదే భావం దీనితోనే రాగం ద్వేషం అహం మమ ఇంకక్కడి నుంచి ఇటు వెళ్తాడు అటు వెళ్ళలేడు కనుక రాజస్వం ఇంత ప్రమాదకారి అది పోత పోసిన పాత్రలు ఎవరినైనా చెప్పండి అంటే బోళ్ళంతమంది వారు కనబడుతూ ఉంటారు రాక్షసులు పురాణాల్లో ఒకడు ఆయనే కనబడుతున్నాడు పెద్ద ఆయన రెండ్యకృష్ణ పిల్లాడు చెప్పాడు వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక అంటే ప్రవర్తిల్లేవారు రాజసులు మరి సాత్వికులు ఎలా ఉంటారు సర్వమున్నతని దివ్య కళామయ అని అంటారు అందుకు కలడంబోధి కలండుగాలి కలడాకాశంబోనని కుంభిని కలడలని పవళ్ళనిశలన్న పద్యం చదవగానే అంబోధిని కుంభిని అంటే సముద్రాన్ని భూమిని నింగిని అదేవిధంగా భూతాలని చూసేవాళ్ళు రాజసులు కలడు అనే దాన్ని చూసేవాడు సాత్వికుడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ భేదం ఎలాగా అంటే ఉపాధి దర్శనమే తప్ప తదంతర్గత చైతన్యంపై ఎటువంటి భావము లేనటువంటి వాడెవడో వాడు రాజసుడు వాడు ఎప్పుడు కూడా పృథక్త్వేనతో యజ్ఞానం అంటే వేరు ఉన్న వాటిలో నానాభావాన్ వివిధ విధాలుగా పృథక్త్వ వేరువేరుగా ఉన్న వాటిలో వేరు వేరే ఉంటుంది నానా రకాలుగా ఉంటుంది అని సర్వభూతములయందు ఈ విధంగా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి జ్ఞానం పేరు రాజస జ్ఞానము సాధారణంగా వీరే అందుకే వీరికి ఎప్పుడు ఏకత్వం చెప్పినా అర్థం కాదండి నాయన ఒకే పరమేశ్వరుడు విష్ణువుగా శివుడుగా గణపతిగా వ్యక్తమవుతున్నాడు అంటే వీడు జీర్ణించుకోలేడు అంటే వీళ్ళు రాజసం వాళ్ళ సిద్ధాంతాలు రాసిన పుస్తకాలు రాసినా పండితులైనా వాళ్ళు రాజస్థాయిలో ఉండిపోతారు వాళ్ళు ఎప్పుడు భేదాన్ని దర్శిస్తారు అది తెలుసుకో అందుకే జ్ఞానం అనగా అభేద దర్శనం జ్ఞానం అని సాత్విక్ గుణానికే పెద్దపేట వేసింది వేదాంత శాస్త్రం అభేద దర్శనం జ్ఞానం భేదాన్ని చూడకుండా ఉండగలగడమే జ్ఞానం వీడు అన్ని భేదమే చూస్తాడు ప్రతిదానిలో వ్యక్తికి వ్యక్తికి భేదం ఎందుకంటే ఉపాధి దృష్టే వీడికి ఉంది తప్ప ఆత్మ దృష్టి లేదు గనక ఏకమైన ఆత్మదృష్టి పరమాత్మ దృష్టి లోపించడం చేత అనేకమైన విభిన్న దృష్టి ఉపాధి దృష్టి వీడికి స్థిరపడిపోయింది ఆ కారణం చేతనే విష్ణువు అనగానే వారి చతుర్భుజాలతోనొక మూర్తి శివుడు అనగానే సూలం పట్టుకున్న ఒక మూర్తి ఇలా మూర్తులు పడు పడతాయి కానీ విష్ణువుకి శివుడికి అర్థం ఒకే ఆత్మ అనేది వీడికి తెలియదు రెండు నామాలు ఒకే ఆత్మక అయినప్పుడు రెండు రూపాలు కూడా ఒకే పరమాత్మ కదా అని ఎరుకు వాడుకుండదు అందుకే మహానుభావులు ఎందరో ఘోషిస్తూ శివోవా కేశవోవా ఏకోదేవ అని ప్రస్తావించిన శ్రీ విష్ణు నమశివాయ అని వేద ప్రమాణాలతో చెప్పినప్పటికీ కూడా ఈ ద్వేషాలతో కుతకుతలాడిపోతున్న వాళ్ళు కనబడుతూనే ఉంటారు ఎందుకంటే లోకం అంతా సత్వగుణంతో కూడి ఉండదు కదా సత్వగుణం ఉండి దేవలోకం అయిపోతుంది ఇక్కడ ఇది మనుష్యలోకం కదా మిశ్రమే అందుకే రాజస తామస సాత్వికాలు ఉంటాయి కనుక వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎవరు పూర్వపుణ్య విశేషించేత సత్వగుణం బాగా ఉన్నవారు అభేదం అభేదం ఉంటారు కానీ రాజసగుణం బాగా ఉన్నవారు ద్వనిపించుకోరు మొత్తానికి రాజస జ్ఞానం బంధహేతువే ఎందుకంటే అభేదం భావం కలిగే వరకు ఇంతే ఒక పెద్ద యోగేశ్వరుడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి చెప్పాడండి అవంటే ఆయన పెద్ద ఆయనే కానీ విష్ణుభక్తుడు శివద్వేషి అండి ఆయన గతి ఏమవుతుంది అని అడిగారు ఏం లేదు అయినా ఆయన విష్ణుభక్తుడు విష్ణు గురించి చెప్తున్నాడు కనుక వచ్చే జన్మలో శివాలయంలో పూజారవుతాళ్ళు అన్నాడు ఇక్కడ అది చమత్కారం అని కాదు తద్దోషం పోవడం కోసం రావాలి అందుకే ఎప్పుడు ఎంతవరకు భేదం చూపిస్తారు ఇది తప్పదండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ భేదంకూడదు ఇష్టదేవత నిష్ట ఉండవచ్చు అదే ఆ స్వరూపంతో ఉందని తెలియాలి ఎందుకంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ ఈ రూపంకి పరిమితులు నువ్వు అనుకుంటావా ఆ రూపంలో ఉపాసించు ఆ రూపాన్ని జానించు ఆ నామాన్ని ఉచ్చరించు ఆ మంత్రాన్ని జపించు ఆనామన్నప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించు తప్పేం లేదు కానీ ఇంకొక దేవత ఆయన యొక్క స్వరూపమేని ఎరుక కలిగి కానీ ఇష్టదేవత నిష్ట ఉందనుకోండి వాడి యుగంలోనే మోక్షాన్ని పొందగలడు భేదమున్నంత కాలం కైవల్యముక్తి రాదు మహా అయితే మళ్ళీ భేదంతోనేనా భక్తి చూపించాడు కనుక ఈ లోకం ఆ లోకం తిరుగుతాడే తప్ప లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మకమైన ముక్తి మాత్రం రావడం కష్టమండి ఇక్కడ అద్వైత ముక్తి అంటే లోకాతీత గుణాతీత సర్వాతీత ఒక లోకంలో పీఠం వేసి కూర్చోవడం కాదు తెలుసుకోండి ఇక్కడ అటువంటి ముక్తి ఎలా కావాలనే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ కనుకనే భేదర్శనం రాజస బుద్ధి ఇంకొక మూడో వాళ్ళు ఉన్నారు వీళ్ళు చాలా గట్టివాళ్ళు అండి రాజసంలో వాళ్ళు భగవత్ తత్వాన్ని కూడా భిన్నాలుగా చూస్తారు భగవత్తత్వాన్నే భిన్నాలుగా చూసి పరస్పర ద్వేషం ఉన్నప్పుడు ఇక ఇతర ఎంత ద్వేషం ఈ ద్వేషం ఎంత ముదిరిపోతుందంటే భిన్నభావం ఒకే సనాతన ధర్మంలో ఉంటూ ఒక దేవతను ఉపాసిస్తూ ఇంకో దేవతను తక్కువ చేస్తారు ఆ దేవత లేడు ఈ దేవతను ఉపాసిస్తూ దేవత లేడంటే వేరే విషయం అలా అనరు వాళ్ళు ఆ దేవత ఉన్నాడు కానీ మా దేవతకు బంట మా దేవత చేత అని అంటూ అది శైవులు ఏమంటారు అంటే శివుడికి బంటు విష్ణు అంటారు వైష్ణవులు ఏవంటారు విష్ణు యొక్క ఎంప్లాయీ శివుడు అంటారు అది శివభక్తుడికి ఎంత బాధ కలుగుతుందో వాళ్ళు ఆలోచించరు కానీ వాడిని వీడు కవ్వించాడు కవ్వించగానే వాడికి కోపం వస్తుంది కోపం వచ్చి వాడు విష్ణు చేస్తాడు అంటే వీడు విష్ణుభక్తిని వ్యాపింపజేసే ప్రయత్నంలో చేసిన పని ఏమిటంటే వాళ్ళు విష్ణువుని విడిచి తిట్టించేలా చేశాడండి ఇక్కడ ఈ పరస్పరం ఏమవుతుంది అంటే ఒక దాని గురించి బాగా చెప్పచ్చు కానీ అదే ఊదడగొడుతుంటే వినయవాడికి చేరాకపోతుంది పైగా వాడు చేసేదాన్ని నిందిస్తే వాడు ఊరుకుంటాడు లోకంలో కానీ పరస్పర వైషమ్యాలు వస్తాయి ఇదంతా రాజసం ఇంకోటి తామసం రెండు కలియడం వల్ల ఉంటుంది ఈ రెండు గుణాలు ఎక్కువ ఉన్న పేరు కలియుగం కనుక ఈ యుగంలోని భేదాలు ఎక్కువ ఉంటాయండి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ మరొక బాధాకరం ఏంటంటే ఇదే సనాతన ధర్మంలో విష్ణుభక్తుడు శివుడిని ఒప్పుకుంటాడు కానీ అల్పుడు అంటాడు శివభక్తుడు విష్ణువుని ఒప్పుకుంటాడు కానీ ఆయన దానికంటే తక్కువ ఇద్దరు ఒప్పుకున్నారు కానీ ఇద్దరు ఒకే ధర్మంలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఈ పరస్పర ద్వేషంతో వాళ్ళు నొప్పుకోని కారణంగా పరమతాల వాళ్ళని చేరదీస్తూ వాళ్ళని ప్రశంసిస్తారండి అది దౌర్భాగ్యమైన విషయం ఇక్కడ ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కానీ భగవద్గీత జ్ఞానంతో అవి మన చెవిని పడ్డా కంటపడ్డా లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి ఇక్కడ అది ప్రధానమైన అంశం అందుకే రాజస్వభావం అటువంటిది తామస జ్ఞానం దాని మరి తామస జ్ఞానం ఏంటి సరే చూద్దాం ఎత్తు కృత్స్వదేకస్మిన్ కార్యేసక్తం అహేతుకం అతత్వార్థవదల్పంచ తత్మసం ఉదాహృతం మా కృష్ణ పరమాత్మ భాషే భాష అండి ఎక్కడ బెసగడైన తజ్ఞానం విద్ధి సాత్వికం విన్నారు కదా తజ్ఞానం విద్ది రాజసం ఈ శ్లోకంలో వెతకండి తజ్ఞానం విధి తామసం అనడానికి ఇక్కడ తామసం జ్ఞానమే కదుపో ఉన్నాడు ఇక్కడ అది అజ్ఞానం యొక్క కరడు కట్టిన తనం అక్కడ వాడికి ఒకదాని కోటైనా కనబడుతుంది వీడికి అసలు కనబడట్లేదు అసలు కనబడట్లేదు గనక కనబడట్లేదు అనే విషయం కూడా వాడికి కనబడట్లేదు ఇక్కడ నాకు అజ్ఞానం ఉందండి అని ఒప్పుకున్నాడంటే కొంత జ్ఞానం ఉన్నట్టే కనుక వాడు ఒప్పుకున్న జ్ఞానం కలదు అన్న భగవానుడు ఇక్కడ జ్ఞానం అనే ప్లేస్ వేసేవాడు ఆయన ఇక్కడ వేయలేదు ఎందుకంటే అజ్ఞానం గుర్తిస్తే సగం జ్ఞానం ఉన్నట్లేనండి వాడు అజ్ఞానం కూడా గుర్తించిన వాడు తామసి రాజస్వం కనీసం వేరువేరుగా చూస్తుంది అది వికల్పంగా చూస్తూ ఉంటుంది ఇక్కడ అన్నాడు ఇక్కడ విక్షేప దృష్టి ఇక్కడ ఇది ఆవరణ దృష్టి ఆవరణ టోటల్ కప్పేసింది ఏమి లేదు నమొస్తు నారాయణ ఆరున్నరకు ప్రారంభించండి ఎనిమిది గంట నిద్రలు అయిపోయింది అని చెప్పినట్టు ఇక్కడ టోటల్ కప్పేస్తుందండి మధ్య మధ్యలో వింటూ ఏదో అర్థం చేసుకుంటూ ఉంటే మధ్యలో ఇప్పుడు ఇది తామస పరిస్థితి చెప్తున్నాడు ఎత్తు కృత్స్నవత్ ఏకస్మిన్ ఎంత గ గొప్పమాట ఒకే దాని అదే సర్వస్వంగా చూసేటువంటి స్థితి ఏదుందో దాన్ని తామసమనాలి అన్నాడు ఇక్కడ ఆయన వాడిన జ్ఞానం నేను ఎందుకు వాడుతా అంతగా శబ్దం వాడట్లేదు ఒక్కదాని సర్వస్వముగా చూసే భావం ఏది ఉందో అది అంటే సర్వంలో ఒక్కదాన్ని చూస్తాడు సాత్వికుడు ఒక్కదాంట్లోనే సర్వస్వం చూస్తాడు వీడు ఇది ఎలా అంటే దీనికి తప్ప ఇది లేదు ఇదొక్కటే ఇదొక్కటే అని అంటే కారణం ఇదే అంటే ఏమిటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదొక్కటే ఉంది ఇదొక్కటే ముఖ్యం దీనికి వేరే కారణమైన ఆత్మ కొట్టలేదు ఏది కనబడుతుందో అదే సర్వస్వం అనే ప్రత్యక్షవాదం ఏదైతుందో అది కిందకి వెళ్ళిపోతుంది తామసంలోకి అదేవిధంగా వీడికి ఎన్ని రకాలు ఉంటాయి కృష్ణవద్దీ ఏకస్మిన్ అనే దానికి ఉదాహరణలు అనేకం చెప్తున్నారు భగవత్పాద వారు ఏకస్మిన్ కార్యే ఏదైనా ఒక పని చూస్తే దానికి అదే ప్రధానం దాని ముందు వెనకలేమున్నాయో గమనించడు దాని వెనక్కు కారణం ఏమిటి దాని ఫలితం ఏమిటి పరిణామం ఏమిటో చూడ్డు దానికి అదే పూర్ణస్వరూపంగా చూస్తాడు ఉదాహరణకి ప్రపంచాన్ని చూశాడు దానికి అదే పుట్టింది అనుకుంటాడు దాని ముందు ఏమిటి వెనకేమిటి విచారణ కూడా చేయండి ఇక్కడ అని పూర్వాపర విచారం చేయకుండా ప్రత్యక్షమే చూసుకుంటూ దానికి అదే ప్రమాణం దానికి కారణాలు కూడా వెతకకుండా ఎవడైతే ఉంటాడు వాడు వాడికి ఆత్మ దాకా ఎక్కడెళ్తాడు వాడు ఇక్కడ దీని భగత్వాలు అంటారు ఏకస్మిన్ కార్యే దేహే బహిర్వా ప్రతిమాదౌ ఈ దేహ విషయంలో కూడా వాడే దేహం ఎలా వచ్చింది వాడు చెప్పలేడు దేహమే ప్రధానం ఇది తప్ప మరొకటి లేదు చాలామంది ఇలాగే ఉంటారండి దేహాన్ని విడిచి మరొక ఆత్మ ఉందని కూడా వాడు ఒప్పుకోడు అటువంటి భావనలు ఉంటాడు ఇంకా రాజసుడు ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉంది వాడు కొంత ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉంది అని భావించేవాళ్ళు రాజసులు వీడు అసలు దేహమే ఇది పోతే పోయింది అంతే ఇంకోటి లేదు అని మాట్లాడుతారు వీళ్ళకి కూడా సిద్ధాంతాలు ఉంటాయి ఏం చేస్తాం అలాగే ప్రతిమాదవు బహిర్వా ప్రతిమాదవు కేవలం విగ్రహాలు మాత్రమే దేవుడు అనుకునేవాళ్ళు కూడా తామసులే అన్నాడు శంకరులు ఇలా రాశారు దానితో అసలు హిందూ మతంలో విగ్రహారాధన లేదండి తర్వాత వచ్చింది దానికి కారణం శంకరులు చెప్పారు చూడండి బహిర్వా ప్రతిమాదవు సంతం దానితో సక్తం దానితో తగులుకుపోయి ఏతావా ఏతావానేవా ఆత్మ ఈశ్వరోవా నా అత పరమస్థితి వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఒక విగ్రహమో దేహమో ఒక పను ఇదే పట్టుకుని ఆత్మ అంటే ఇదే భగవంతుడంటే ఇదే ఈశ్వరుడు అంటే ఇదే దీని మించి మరొకటి అని మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు శరీరానువర్తి దేహపరిమాణం జీవ ఈ శరీరం ఏ ప్రమాణంలో ఉంటుందో ఆ ప్రమాణంలో ఉండేటువంటిదే జీవుడంటే అదేవిధంగా ఈశ్వరుడు పాషాణ దార్వాది మాత్ర ఈశ్వరుడు అంటే రాయి కర్ర అని మాత్రమే చూస్తూ ఉంటారు ఇతం ఏకస్మిన్ కార్యాసక్తం దీనినే ఒకే దాని ఎందు సర్వస్వమని ఆసక్తులై ఉండడం అంటారు ఇది తామసలు పని అన్నాడు ఇక్కడ కొంచెం ఆలోచించాలి మనం దీన్ని బట్టి విగ్రహమే దేవుడు అనుకునే వాళ్ళందరూ దేనిలోకి గెలిపారు తామసుల్లోకి వెళ్ళిపోయారు అయ్యా ఇటువైపు మనకు ఆలయాలు విగ్రహాలు అని ఉంటే ఇవన్నీ తీసుకెళ్ళి తామసంలోకి పడేస్తారా అవునండి అవన్నీ విగ్రహాలు విడిచిపెట్టేయండి బ్రహ్మజ్ఞానంలోకి రాండి అని కొందరు తయారవుతారు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆదిశంకర భగవత్వాదు వారి కాలడు నుంచి బయలుదేరిపోతున్నప్పుడు ఆ దివ్యమైన పూర్ణానది అలల తాకిడికి చెదిరిపోతున్న కృష్ణ కృష్ణ విగ్రహాన్ని ఉద్ధరించి ప్రతిష్ట చేశాడు ఈ ఆదిశంకరుళి ఆ సేతు శీతాచలం పర్యటించి అనేక దేవతామూర్తుల్ని దర్శించి వారిపై అత్యద్భుతమైన స్తోత్రాలు నేటికి భారత జాతి పారాయణ చేసుకునే విధంగా రచించారు ఒక కాలభైరవుడి కానీ ఒక విశ్వనాథుణ్ణి కానీ ఒక పాండురంగణ్ణి కానీ పాండురంగుడి పైన అంత మంచి నష్టగాన్ని రచించారండి ఇక్కడ అంతే కదా ఈ ఆదిశంకరులే బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానది తీరంలో ధ్యానం చేస్తుంటే నేను ఇందులో ఉన్నాను రా తీయని చెప్పేట్టు విష్ణువు వెంటనే గంగలోకి ప్రవేశించి ఆ సాలగ్రామ శిలామూర్తి అయిన విష్ణువుని బదరీ నారాయణమూర్తిని ప్రతిష్ఠ చేసిన వాడు ఆదిశంకర వారు మరువరాదు ఇక్కడ అక్కడ కాలంలో కృష్ణుడిని పెట్టి అంటే చిట్ట చివరకున్న మలయాళ దేశంలో కృష్ణుడిని పెట్టి అక్కడున్న హిమాలయాల్లో కృష్ణుని పెట్టి భారతదేశమంతా విష్ణుమయం చేసిన మహానుభావుడు అండి ఇక్కడ ఆయన అటువంటి వాడు మరి అటువంటి అప్పుడు ఆ విగ్రహాలను పెట్టిన ఆయన ఈ మాట అనొచ్చా అంటే దాని స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పడు పాశ్చాత్యులకి మన విగ్రహ పూజ అనేది సామాన్యం కాదు విగ్రహము రాయ రప్ప కానీ భగవంతుడు సర్వవ్యాపకుడు మాకు తెలుసుగా అందులో కూడా ఉండొచ్చు ఆయన అందులో ఉన్న భగవాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని సంస్కరిస్తాం మేము శాస్త్రప్రకారంగా శిల్పీకరిస్తాం శిల్పించిన శాస్త్రాన్ని శాస్త్రప్రకారంగా అధివాసాలు చేస్తాం యంత్రం పెడతాం హోమం చేస్తాం ఆ దేవత మంత్రశక్తిని సూక్ష్మరూపంలోకి పొటెన్సియలీకి లాగి విగ్రహంలో ప్రతిష్ఠ చేస్తాం ఇంత ప్రాసెస్తో ఒక విగ్రహం దేవత అవుతుంది అంత విజ్ఞానం కలిగిన జాతి నాది శాస్త్రం ఇలా చెప్పింది కానీ అజ్ఞానులు ఏం చేస్తారంటే దేవుడు అనగా ఆ విగ్రహంందు మాత్రమే ఉన్నాడు ఇంకో చోట లేడు అంటారు అక్కడొచ్చి నడిచి కాకు విగ్రహనందు దేవుడు ఉన్నాడు ప్రీతి కలగవచ్చు ఏడాదికోసారి వెంకటేశ్వర స్వామినో జగన్నాథస్వామినో కాశీ విశ్వనాథస్వామినో దర్శనం చేసుకోవచ్చు కానీ వెంకటేశ్వరుడు అక్కడ మాత్రమే అలా ఉన్నాడని కాదు సర్వవ్యాపకుడైన వెంకటేశ్వర స్వామిని నేను ఈ విగ్రహంలో ఆరాధిస్తున్నానన్న జ్ఞానం సాత్వికమే అవుతుంది ఇక్కడ అలా కాకుండా వెంకటేశ్వరుడు అనగా అక్కడున్న తొమ్మిది అడుగులు తొమ్మిది అంగుళాల విగ్రహం మాత్రమే అనుకోకూడదు ఈ జ్ఞానం మనకు ఉంది గనుకనే ఒక దుర్మార్గుడు విగ్రహాన్ని ఛేదించిన చెక్కు చెదరకుండా మరో విగ్రహాన్ని పరిస్థితి చేసుకున్నాం మనం తెలుసుకోవాలి ఇక్కడ హిందుగులు విగ్రహారాధకులు కాదు తత్వారాధకులు బ్రహ్మమని యుగాల క్రితమే చెప్పిన జాతి భారత జాతి భగవంతునికి ఆకారం లేదు సర్వవ్యాకుడు నీలోనాలు అందరిలో ఉన్నాడు ఈ మాట కూడా చెప్తాం మనం ఇతరులు అది కూడా చెప్పరు పరలోకమునందున్నాడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు కాగలుడు ఇలాంటి మాటలు చెప్తారు ఆయన ఎప్పుడు సర్వవ్యాపకుడే నాలో కూడా ఉన్నాడు మరి ఇక్కడెలా ఆరాధిస్తున్నావు అది చూడు ఆ చెప్పిన వాళ్ళు ఇది చెప్పారంటే ఏ యాంగిల్లో చెప్పు ఉంటారో ఆలోచించు ఆలోచించకుండా విగ్రహాలను తోలనాడుకు అందుకే విగ్రహాలు భగవంతుడికి లేవు అదేవిధంగా ఆయనకు రూపము లేదు విగ్రహము లేదు అని వేదం ఆధారంగా నేను చెప్తూ ఆయన సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఆకారము లేనివాడు అని ఉపాసిస్తే అది నచ్చింది ఒక లాజికల్ టెంపర్మెంట్కి ఇదే బాగుంది అనిపించింది కానీ గుళ్ళు గోపురాలు అక్కడ చేస్తే గోళ హడావడి చూస్తూ ఉంటే ఇవి కావు అనిపించింది దానికి లాజికల్గా ఉంది కనుక అందరూ మెచ్చుకున్నారు దానికి తగ్గ సమాజాలు ఉన్నాయి వాళ్ళు మెచ్చుకున్నారు కానీ హిందూ మతంలో శాఖ బయలుదేరిపోయింది అదేమిటి విగ్రహారాధన చేయకూడదు దేవతలకు రూపాల్లో ఇవి పురాణాలు కల్పన చేసే పురాణాలు వేరు వేదాలు వేరు ఇలాంటి శాఖలు ఆంగ్లేయులు దాడి అంతకుముందు వేరే వాళ్ళ దాడుల వల్ల అవి చదివి కొంత పాడై ఈ సంప్రదాయ నిష్ట లేక హిందూ ధర్మాన్ని వదలలేక ఆయన వాళ్ళు తయారు చేసే సిద్ధాంతాలు వాటితో సమాజాలు వచ్చాయి ఈ సమాజాల్లో చేరి తన యుక్తికిది బాగుంది అనిపించి అదే గొప్పదనుకున్న మహానుభావుడు దైవానుభూతి కోసం తప్పించిపోయి తప్పించిపోయి అలాంటి భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు కనబడుతున్నారు భగవద్ అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారా అని వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఉండగా అనుభూతి పొందడమే కాదు అనుభూతికి ఆకారంలా ఉన్న సిద్ధపురుషుడి దర్శనమిస్తే ఆయన కబుర్లతో దొరకడిన ఆయన కూర్చో అని సాధన చెప్పి ఒక స్పర్శ చేయగానే మహానుభావుడి నుంచి శక్తిపాతం అనేది ప్రవేశించగానే అప్పుడు ఆయన ఎరుక కలిగి చెప్పిన మాట ఏమిటంటే నేను ఎంతకాలం భగవంతు నిరాకారుడే అనుకున్నాను ఆయన సాకారుడు నిరాకారుడు రెండిటికి అతీతుడు అన్నాడు ఆశ్చర్యం ఈ మాట ఎలా అనగలిగాడు ఆ రెండుకి అతీతుడు ఏమిటి అయితే సాకారం లేకపోతే నిరాకారం అసలు సాకారమా నిరాకారమా అనబడే వాదనకు కూడా అతీతమైనటువంటి వాడు అని చూపించారు ఇక్కడ సాకార నిరాకార చర్చంతా కూడాను లౌకికమే లోకాతీతంలో సాకార నిరాకార రెండూ లేదు అనుభవంతో మళ్ళీ సిద్ధాంతీకరించాడు ఆ సిద్ధాంతీకరించిన మహానుభావుడు ప్రపంచానికి ఇది హిందూ అని చెప్పాడు ఆ మహానుభావుడి పేరు స్వామి వివేకానంద ఆయనకు అనుభవాన్ని ఇచ్చిన రామకృష్ణ బ్రహ్మంస తెలుసుకుంటాడు ఆయన చెప్తాడు హిందువులు విగ్రహాన్ని దేవుడు విగ్రహంలో దేవుడు అంటారు తేడా ఉంది తెలుసుకోవాలని ఇక్కడ ఎందుకంటే వాడు బాగా తెలుసు గంగాజలమేనా నేను కలశంలో పట్టుకొచ్చింది గంగా జలమే కానీ కలశమే గంగాజలం కాదు అని ఎరుకుండాలి ఇక్కడ ఎందుకంటే గంగాజలం ఉంటే ఏదో అనుకున్నా నీ బిందిడేనా అన్నట్టు ఒక ఆయన వీడు వెళ్ళలేదు కనుక మరి కాదు మరి నేను చూశానుగా నువ్వు అక్కడికి వెళ్ళలేదు కనుక గంగాజలం అఖండం నేను బిందితో తెచ్చుకున్నాను అలాగే భగవానుడు సర్వవ్యాపకుడు విగ్రహంలో మేము కొలుచుకుంటున్నాం బిందులో ఉన్న గంగా జలమే విగ్రహంలో ఉన్న పరమేశ్వరుడే ఇది తెలుసుకోవాల్సినది కానీ విగ్రహంలో దేవుణ్ణి చూసుకోవడం నేర్చుకోవాలి విగ్రహమే దేవుడని కాదు అందుకే కొంతమంది దేవుడిగా తలుపులేసేసి అమ్మ ఇంకా పర్వాలేదు ఏదైనా తప్పు చేస్తుంటుంటారండి ఇక్కడ ఇప్పుడు లోకాభ్రామైన మాట్లాడండి ఎందుకంటే తలుపు తలుపు తీసింది కనుక కొంచెం ఆయన ముందు మాట్లాడడానికి భయంగా ఉంది అందుకే తలుపేస్తాం కనుక మాట్లాడండి అన్నట్టు ఆయన అంటే ఇప్పుడు దేవుడు అంటే ఆ విగ్రహంలో మాత్రమే అలాగని చెప్పి ఇంట్లో దేవుడి గదులు హుష్టింగ్ చేసేసి ఇప్పుడే అసలు గూడించాం అది కూడా లేకుండా చేసిన ఇక్కడ అంటే అర్థం అక్కడను ఉంచుకున్న ఆయన తెలుసుకో ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం అందుకే భగవజ్ఞానం కలిగి ఉంటూను విగ్రహారాధన చేయడం మంచిదే లేదా విగ్రహారాధన భక్తిగా చేస్తే ఎప్పటికైనా భగవజ్ఞానం వస్తుంది కానీ దబాయించి ప్రతిమా దారువు మాత్రమే భగవంతుడు అనుకోకు అందుకే ప్రతిమా స్వల్పబుద్ధీనా అని మాట ఉన్నది అంటే ప్రతిమాసు అల్పబుద్ధీనం లేదా ప్రతిమ స్వల్పబుద్ధీనం ప్రతిమలయందు దేవుణ్ణి అల్పబుద్ధులు ఉన్న వాళ్ళే చూస్తారు అని ఒక మాట ఉన్నది ఇక్కడ మరి ఉత్తములు చూస్తారు హృదయంలో చూస్తారట మధ్యములు అగ్ని ఎందు ఇలా చెప్పారు ఒక్కొక్కటి కనుక మిగిలిన వాళ్ళు ప్రతిమలయందు చూస్తారు అని మూడు చెప్పాడు ఇక్కడ అంటే ప్రతిమ అంటే కేవలం ప్రతిమయందే విగ్రహాన్ని చూసే భావం ప్రారంభదశ ప్రారంభదశ ప్రతిమయందే దానికి ఏదైనా వీడియో చేస్తాడు ఇది మంచిదే ప్రతి ఎందు చూసేది ప్రారంభ దశ క్రమంగా హృదయంలో చూడగలగడం ఉత్తమ దశ దానికంటే ఉత్తమ దశ ఉంది సర్వత్రా భగవంతుని చూడగలగడు ఇక్కడ అది చూడగలడు అత్యుత్తమ దశ అయితే ప్రారంభ దశ అని చెప్పడం అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి కానీ ముందు విగ్రహం ఎందు దైవభావం పెట్టుకో ఆ తర్వాత నీకు సర్వత్రా చూడగలిగిన స్థితికి వచ్చేక విగ్రహాన్ని తీసేయువు అది తెలుసుకోవాలి ఇక్కడ సర్వత్రా వ్యాపించిన బ్రహ్మమునే ఈ విగ్రహమునందు నేను నమస్కరిస్తున్నానని తెలుసు గనకనే శంకర భగవత్పాల్ వారు సర్వవ్యాపక జ్ఞానమున్నా ఎక్కడికక్కడ ఆ సర్వవ్యాపక బ్రహ్మమునే శాస్త్రబద్ధంగా మంత్రశక్తితో దీళ్ళు నిక్షిప్తం చేశారని తెలుసుకుని తాను కూడా శ్రీచక్రాది సంకేతాలని ప్రతీకలని ప్రతిష్ఠించాడు మహానుభావుడు ఎందుకంటే అఖండ విశ్వచక్ర వ్యాపకమైన ఈశ్వర చైతన్యమే శ్రీచక్రం మరొకటి కాదు అదే నా శరీర చక్రంలో వ్యాపించింది కనుక బ్రహ్మాండ పిండాండములు ఎందుకు వ్యాపించినది ఏదో అది ఐదంగుళాలు ఆరు అంగుళాలు ఒక అంగుళము ఉన్న చక్రంలో కూడా అదే ఉంది అని తప్ప ఇది మాత్రమే అనే ఉండరాదు అంటే ఇది చేస్తూ అది తెలుసుకోవాలి అది తెలుసుకుని తెలివితో ఇది చేయాలి ఇది జ్ఞాత్వాకువీత కర్మ ఇది గ్రహించాలి అందుకే మహాత్ములైన వారు పూజలు చేస్తుంటే ఇంకా పూజలు ఏంటండి అని ఇంకొక పూజలు చేశాడు బాగా బిజి అయిపోయాడు దాని తర్వాత ఇంట్లో ఉన్నవాళ్ళు చేస్తున్నాడు ఏంటండి మీరు అప్పుడు చేసేవారు కదంటే ఏంటో బాహ్య పూజలు మీరు మనస్సుకు వెళ్ళట్లేదండి ఓహో ఇది సిద్ధ పురుషుడేమో అనుకుంటాం కానీ కారణం ఏంటంటే ఆయన బాగా బిజీ అయ్యాడు కనుక బిజినెస్ వ్యవహారాలు ఆట్లాడడానికి పూజ ఆటంకంగా ఉందని మారాడు అంతే తప్ప ఇంకోటి కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు కానీ మహానుభావులు ఈ బ్రహ్మజ్ఞానం కలిగి మొత్తం ప్రస్థానత్రయం అవుపోసణ పెట్టి తేటగా ప్రజలకు అందమయ్యే అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన బ్రహ్మనిష్ఠులైన వారు కూడా రాత్రి ఏడున్నర దాటగానే కూర్చుని చంద్రమౌష్శ్వర ఆరాధన చేస్తున్నారు అంటే వారేమిటో అర్థం చేసుకోండి ఇక్కడ అంటే వారు విగ్రహమే దేవుడు అనుకున్నారా విగ్రహంలో దేవుడిని చూపిస్తున్నారు అలా ఆరాధించిన దైవశక్తి అక్కడ ప్రోధి చేయబడి తాను చైతన్యం వ్యాపించి విశ్వంలో వ్యాపించిన దుష్ట శక్తులను అసర శక్తులను దునుమాడుతుంది భారతదేశంలో ఆసేతు శీతాచలంలో ఉన్నటువంటి భవ్యమైన ప్రాచీన పరంపరకు చెందిన స్వయంభూ సిద్ధ మందిరాల్లో శాస్త్రబద్ధంగా జరుగుతున్న అర్చనలే దేశాన్ని కాపాడుతున్నాయి ప్రపంచాన్ని కాపాడుతున్నాయి తెలుసుకోండి అవునన్నా కాదన్నా అందు భగవత్పాదులు వారి ఇక్కడ చెప్పినటువంటి దారు పాషాణముల యందు మాత్రమే ఇత్యవం ఏకస్మిన్ కార్యాసక్తమనేదాన్ని చక్కగా అర్థం చేసుకోగలగాలి లేకపోతే అద్వైతం లేదా జ్ఞానం కూడా నాస్తికంలో గెలిపోతుంది మొత్తానికి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒకటే చూసి అదే సమస్తం ఇంకోటి కాదు అనుకునేటువంటి భావం కలిగిన వాళ్ళు ఎవరు తామసులు పైగా వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటే అందం ఏం చేద్దాం కృత్సవత్ ఏకస్మిన్ ఏకస్మిన్ ఒకదాని ఎందు కృత్నవత్ సమస్తముగా అనుకుని కార్యే సక్తం దాని ఎందే సక్తుడై పట్టుకుంటే అదే అనుకుంటూ అహేతుకం హేతువు చూడవాడు దీన్ని బట్టి హేతువుకి తర్కానికి మన శాస్త్రం ఎంత ప్లేస్మెంట్ ఇచ్చిందో చూడండి ఒక్క మాట గట్టిగా చెప్పడానికి నాకేమీ సందేహం లేదు కానీ హేతువుకి స్థానమిచ్చిన మతమేదైనా ఉందంటే ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మం మాత్రమే తర్కించకు ప్రశ్నించకు చెప్పింది విను అంతే మిగిలిన వాళ్ళందరూ చెప్తారు ఎందుకంటే నువ్వు ఎంత పాపాత్ముడు అయినా పరలోక ప్రభు క్షమించను అంతే ఒప్పుకోవాలి అంతే కదా ఇలాగే మాట్లాడతారు వాళ్ళు అతను నమ్మకపోతే నరకంలో పడిపోవద్దు అరే అతను పుట్టి కొన్ని వేలు అయింది సృష్టి ఏర్పడి లక్షల సంవత్సరాలు అయింది వాళ్ళందరూ నరకానికి పడిపోయారా అనే ప్రశ్న లేకుండానే ప్రశ్నకి స్థానం లేకుండానే బ్రెయిన్ వాష్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రశ్నించని చెప్తున్నారు హేతువు లేకుండా ఆశ్రయించడాన్ని తామసం అంటారు ఇక్కడ అందుకే అహైతుఖం ఇక్కడ తక్కువ ఉండాలట తక్కువ అంత చక్కగా ఒప్పుకుందండి శాస్త్రం అయితే అదే సమయంలో తక్కువ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి అందుకే శృతి తర్కో అనుసంధియతమనార్ భగవత్పాల్ వారు వేదసమ్మతమైన తర్కాన్ని తీసుకో ఎందుకంటే నీకంటే గొప్పగా తర్కించారు ఋషులు తర్కించారు కదా తప్పించారు తర్కిస్తూ ఉంటే సరిపోదు తప్పించాలండి తర్కానికి తెలిసేది అల్పాల్పం తపస్సుకు తెలిసేది సంపూర్ణం ఇది తెలుసుకోండి ఇక్కడ తర్కంతో ఏం తెలుసుకుంటావు తపస్సుతో తెలుసుకో కనుక తత్వం తర్కంతో తెలిసి తపస్సుతో తెలుస్తుంది అయితే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి తర్కించు ఎంతైనా సృష్టిలో ఏదైనా కోర్టులో వాదించాలన్నా అక్కడ కాన్స్టిట్యూషన్ దాన్ని పట్టుకుని ఎంతైనా వాదన చేయి అలాగే శాస్త్రాన్ని పట్టుకుని ఎంతైనా తర్కించు ఇది చెప్తున్నారు ఇక్కడ అది శాస్త్రం ఋషులు అనుభవం పొందారు నీకు అతీంద్రియ జ్ఞానం లేదు కనుక నీ ప్రజ్ఞ సరిపోదు ఇంద్రియాలకు పరిమితమైన ప్రజ్ఞ తర్కం అతీంద్రియ ప్రజ్ఞతో తెలుసుకునే జ్ఞానానికి సరిపోదు కనుక ఈ తర్కం అక్కడ పనిచేయదు మరి ఇక్కడ తర్కం లేని జ్ఞానం అహేతకం ఎందుకన్నారంటే ఒకటి చెప్తూ ఉంటే ఆలోచించగలగాలండి అది యుక్తి అంటారు యుక్తికి స్థానం ఇచ్చారు ఇక్కడ అందుకే ఇప్పటి వరకు మనం ముప్పై ఎనిమిది రోజులు పరిశీలించండి ప్రతిదాన్ని ఒక లౌకికమైన ఉదాహరణతో ప్రశ్నతో సమాధానంతో మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈ ప్రశ్న సమాధానమైన రూపమైన చర్చ వేదం నేర్పింది ఇక్కడ వేదం నుంచే వస్తుంది ప్రశ్న అనేది ఉపనిషత్తులు జరుగుతోంది ప్రశ్న ఉపనిషత్తే ప్రశ్న ఉపనిషత్తు ఆ ప్రశ్న ఆ ప్రశ్నకి తగ్గ సాధన తర్కిస్తే సరిపోదు తర్కానికి తగ్గ సాధన దానికి ఆధారం శాస్త్రం ఈ రెండూ చేస్తే తపస్సు అవుతుంది తపస్సుతో తత్వం తెలుస్తుంది ఇక్కడ అవేవి చెయ్యకుండా అసలు తక్కించకుండా బుద్ధికి పని చెప్పకుండా ఆలోచించకుండా ఉండేటటువంటి తామసులు వాళ్ళు ఒక రాయిని పట్టుకున్నా దేవుడు అంటారు దానికోసం ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళ భక్తి పరమాత్మ జ్ఞానం లేదు ఇటువంటి వాళ్ళందరూ తామసులు లోకల్లో కూడా హేతువు లేకుండా తర్కించకుండా ఒకదాన్ని గుడ్డిగా నమ్మరాదు అని చెప్తున్నారు ఇక్కడ చూడండి అలా నమ్మేదంతా అహేతుకం అతత్వార్థవత్ అదంతా కూడా వాడు ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా అది తత్వార్థవత్ అన్నారు ఇక్కడ అంటే తాత్వికముగా వాడికి ఏది తెలియదు తాత్వికం అంటే యథార్థస్వరూపము దాని యొక్క యథార్థస్వరూపము వాడు తెలియని ఉంటాడు సుమా పైగా అల్పం అల్పమైన బుద్ధి వాడిది ఇక అల్ప బుద్ధి తెలియని బుద్ధి అదేవిధంగా అహేతుకమైన బుద్ధి తర్కించని బుద్ధి ఒకటి పట్టుకుని అదే సరస్వమని భావించేటువంటి బుద్ధి ఏదైతుందో దానిని తామస బుద్ధి లేదా తామస జ్ఞానం అంటారు ఎందుకంటే బుద్ధి గురించి మళ్ళీ చెప్తున్నాడు కనుక తామస జ్ఞానం కానీ తామసమే అనాలి జ్ఞానం అనకూడదు వాటికి అసలు ఏమీ తెలియట్లేదు ఎందుకంటే తారు పూసిన గాజు ఎదురుగా పెట్టి దీనికి నల్ల కాంతి కాంతి లేదు అక్కడ నల్ల ఉంది ఇక్కడ అది ఇక్కడ చెప్పడం ఇక్కడ అయితే పోనీ ఏదో అనకపోతే వాడికి కోపం వస్తుందని తామస జ్ఞానం పర్వాలేదు ఇక్కడ కానీ తత్ తామసముదాహృతం భగవానుడు అక్కడ వాక్యం సరిగ్గా చెప్పొచ్చండి తజ్ఞానం విద్య తామసం అంటే ఛందస్యేమీ భంగం కలగదు కానీ తత్ తామసముదాహృతం అని చెప్పినప్పుడు అక్కడ జ్ఞానమే లేదయ్యా బాబు అన్నాడు ఇక్కడ ఎందుకంటే పూర్తిగా కప్పేసుకుంటే ఏమీ తెలీదు కొంచెం ట్రాన్స్పరెంట్గా కప్పుకుంటే ఉదాహరణ కూడా తెలుస్తుంది అనమాట అది రాజస్వం కప్పు తీసేస్తేనే సత్వం తెలుస్తున్నది కదా అందుకే తామస ఉదాహృతం ఇంతవరకు జ్ఞానం మూడు రకాల జ్ఞానం గురించి చెప్పాడు ఇక్కడ అది అహేతుకం అంటే హేతువర్జితం నిర్యుక్తికం అన్నారు భగవత్పాదవారు యుక్తిని ఉపయోగించడు అదే అహేతుకం ఇవి ఇక అల్పం అంటే తుచ్చమైనవే వాడికి ఎప్పుడు తోస్తుంటాయి గొప్ప గొప్ప విషయాలు పైగా జ్ఞానుల కబుర్లు ఆడుతుంటాడు తుచ్చమైన విషయాలే ఇంకో విషయం ఉండదు వాడికి అలాంటి వాళ్ళు అన్నారు ఇక్కడ వాడు తర్వాత మాట్లాడుతున్నారు నియతం సంగరహితం ఇక్కడ మాట్లాడవలసిన తామసంలో మరొకటి ఉన్నదండి వాడు ఒకటే పట్టుకున్నాడు ఆ ఒక్కడి పట్టుకుని ఇది మాత్రమే మమ్మల్ని తరింపజేస్తుంది మిగిలిన మతములు కావు మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కారు అని మాట్లాడే వారందరూ తామసులు వాళ్ళకి రాజస్వుల్లో కూడా ప్లేస్మెంట్లు తెలుసుకోండి ఈ తామసలు ఎక్కువైపోతే అది మూకలా తయారైపోయినంత మాత్రాన మూక గొప్పది అనుకోవద్దు ఈ తామసలు మూకలుగా తయారైపోయినంత మాత్రాన వాళ్ళు జ్ఞానులని భ్రమించవద్దు అందుకే తామస మతాలు సన్మతాలు అనుకోవద్దు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ వాటి తర్వాత విషయం కర్మ సాత్విక కర్మ రాజస కర్మ తామస కర్మ చెప్తున్నాడు సాత్విక కర్మ ఎలా ఉంటుంది అన్నాడు ఇక్కడ నియతం సంగరహితం అరాగద్వేషతృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్విక ముచ్యతే ఇంతవరకు మూడు జ్ఞానాలు అయిపోయాయి ఇప్పుడు మూడు కర్మలు ఈ కర్మ ఎలా ఉంటుందంటే వీడు ఎప్పుడు కర్మ చేసిన నియతం అయితేనే చేస్తాడు నియతం అంటే శాస్త్ర సమ్మతమైనదే చేస్తాడు శాస్త్ర విరుద్ధమైనవి రుచి చూడ్డ వీడు ఇక్కడ నియతం చేస్తాడు ఇంటికి ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే నియత కర్మ అన్నప్పుడు వాడు కామ్యకర్మలు నిషేధ కర్మలు విడిచిపెట్టేశాడు కామ్యకర్మ అంటే కోరికతో వచ్చేసేవి మరి యజ్ఞదాన తపకర్మలు నియత కర్మలు కానీ అవి కూడా కోరికతో చేస్తే కామ్యమైపోతాయి కదా ఇక్కడ ఆలోచించాల్సింది అదండి ఇక్కడే అంటే కామ్యకర్మలను యజ్ఞదాన తపక్రియలు కాక వేరే ఒకటి ఉంటాయా మన కామ్యకర్మలు అనుకునేవి కూడా యజ్ఞంలోనూ ఉంటాయి కానీ కామ్యకర్మలను విడిచిపెట్టాలి అది సన్యాసం యజ్ఞదాన తపకర్మలు ఫలం విడిచిపెట్టాలి అది త్యాగం అన్నాడు భగవానుడు ఇక్కడ అటువంటిప్పుడు కామ్యకర్మలు యజ్ఞదాన తపక్రియలు కాక వేరే ఉన్నాయా జపం తపస్సు అన్నప్పుడు నువ్వు కోరికతో చేసిన జపం కూడా తపస్సుకి ఎందుకు వస్తుందిగా అప్పుడు అది కామ్యమా నిష్కామమా కామ్యమే కానీ యజ్ఞదాన తపక్రియలే కామ్యములు నిష్కామములు రెండు భావాలు ఇది తెలుసుకోండి ఇక్కడ యజ్ఞదాన తపక్రియలు చేయాలి కానీ కామముతో చేయిరాదు కానీ ఇతను ఏం చేస్తానంటే అపేక్షతో కూడిన కర్మల్ని వదిలేస్తాడు చెయ్యాల్సిన కర్మలను అపేక్ష లేకుండా చేస్తాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అపేక్ష అంటే కోరిక కనుక ఏది కోరిక ప్రధానంగా చెయ్యబడిన కర్మలుంటాయి ఇవన్నీ విడిచిపెట్టిస్తాడు ఎందుకంటే కొన్ని కర్మలు చిత్తశుద్ధి కోసం కాకుండా కేవలం కోరికల కోసం ఉంటాయండి అలాంటి కొన్ని కర్మలు ఉంటాయి అంటే కుబేరవంతలు జపము లేకపోతే ఆరోగ్యం కోసం ధన్వంతరి జపము ఇవి చాలా అవసరం లోకయాత్రకు అవసరం కానీ వాటికే చేసేవి ఇవి కామ్యములు అదే కానీ చేసి తీరవలసినవి కొన్ని ఉన్నాయి అది పితృతర్పణాదులో దేవతార్చనలు లేదా సూర్ అర్ఘ్యప్రదానములు సంధ్యావందనాదులు ఇత్యాదులు ఉంటాయి ఇవన్నీ కూడా చెయ్యవలసిన నిత్యనమిత్తి కాదు ఇవి వాడు చేసేటప్పుడు ఈ కామ్య కర్మలు అంటే అపేక్షతో కూడిన కర్మలు విడిచిపెట్టాడు చెయ్యవలసిన కర్మలను అపేక్ష లేకుండా చేస్తాడు ఎందుకు శాస్త్ర సమ్మతములు గనక కనుక శాస్త్ర సమ్మతములుగా నియతం అపేక్ష లేకుండా చేస్తాడు గనక సంగరహితం అన్నారు ఇక్కడ వాటి మీద ఆసక్తి ఉండదు అంటే వాడి కర్మ చేస్తున్నాడు దాని మీద ఆసక్తి అబ్బాయి ఇదంత గొప్పదో దీనివల్ల ఏదో పొందుతానో అని ఆసక్తి చూపించాడు దాని మీద ఉత్సాహం చూపించడు అలాగనే కర్మని జడంగా చేయడు ఇది కూడా తెలియాలండి ఉత్సాహం లేకుండా పని చేయడం మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటండి వంట ఉన్నది అంటే వాడి పొద్దున్న నుంచి మూడు బాగోలేదండి అని అది తెలుస్తూనే ఉందండి రుచిలో అన్నారు కూడా అంటే అలాగా ఏమాత్రం శ్రద్ధలో కూడా ఆసక్తిలో కూడా చేసి పడిస్తాలో ఉంటుంది ఎందుకంటే ఎలాగూ ఫలాకాంక్ష లేదు దానికి తోడు ఆసక్తి లేదు కాబట్టి అది ఎలా తగలద్దా పర్వాలేదు అన్నట్టు చేయకూడదండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలియాలి ఫలాకాంక్ష లేకుండా చేయడం ఆసక్తి లేకుండా చేయడం అంటే ఇంకా దాన్ని ఏమి చేసే ప్రయోజనమేముంది అనుకోవద్దు చేస్తే ప్రయోజనం ఉంది ఈశ్వరానుగ్రహం చిత్తశుద్ధి అది ఉందని చేయకు అప్పుడు ఆసక్తి ఏర్పడిపోతుంది ఎంత సున్నితమైన అంశం చూడండి ఇక్కడ అదుందని కూడా చేయకూడదు విద్యుక్తం అని చేయాలి విద్యుక్తం కనుక ఇది గొప్పది గొప్పదని కర్మగా గొప్పది అంతేకాని దీనివల్ల ఏదో గొప్ప ఫలం వస్తుంది గనక గొప్పదని కాదు ఇక్కడ ఆ విధంగా చేయగలగాలి దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడు కనుక శ్రద్ధగా చేయాలి లోపం లేకుండా చేయాలి ఇక్కడ ఏ శ్రద్ధతో చేయాలి సాత్విక శ్రద్ధతో ఈశ్వరార్పణ బుద్ధితో ఆయనకిస్తున్న కనుక లోపం లేకుండా చేయాలి ఇది తెలుసుకోవాలి కొంతమంది ఇంకోడికి ఇచ్చేవాటిని ఏదోలో చేస్తారు వాడి కోసం బాగా చేసుకుంటారు అలా కాకుండా ఈశ్వరుడికి ఇచ్చేది కనుక చక్కగా చేయాలి అందుకే ఇదంతా ఉదాహరణ చెప్పాలంటే ఒక మహానుభావుడు ఉన్నాడండి ఆయన చేసేడు ఈ పని రాజ్యమా నాకొద్దు నువ్వు పాలించని రాజ్యం నాకొద్దు రాజ్యం నీదే అన్నాడు వెంటబడ్డాడు వద్దునైనా రాజ్యం నువ్వు పాలించాలి ఇది నాన్నచ్చిన మాట అని నేను వనవాసం చేయాలి ఇది నాకు నాన్న చెప్పాడు ఇది నీకు నాన్న చెప్పాడు ఇద్దరూ నాన్న మాటే పాటిస్తున్నావు నేను వనంలో ఉండడం తండ్రి ఆజ్ఞ నువ్వు రాజ్యం వెళ్ళడం తండ్రి ఆజ్ఞ కనుక పితృరాజ్ఞ పాలన నాకెంత ధర్మమో నీకెంత ధర్మం కాబట్టి నేను వనంలో ఉంటా నువ్వు రాజ్యం మీరు చెప్పాడు మహానుభావుడు ఎంత సున్నితంగా ఇంత చక్కగా స్పష్టంగా ధర్మాన్ని చెప్పగలిగిన వాడేవాడు రామో విగ్రహవాన్ ధర్మ ఆయన చెప్పాడు ఇక్కడ చెప్పిన వెంటనే నేనేం చేశాడు ఎంత జాగ్రత్త పడ్డాడు చూడండి ఇక్కడ కనుక ఈశ్వరాజ్ఞ అయింది ఈశ్వరాజ్ఞ ఏమిటి ఈశ్వర చోదిత కర్మ శాస్త్రచోదిత కర్మ శాస్త్రచోదిత కర్మ ఏంటి పితృాజ్ఞా పాలన కనుక తండ్రి ఆజ్ఞ ఈశ్వరాజ్ఞ ఈశ్వరుడు రాముడు తండ్రి వేరు తండ్రి కంటే గొప్ప అయిన తండ్రి నా అన్న అన్నాడు ఇక్కడ కేవలం భ్రాతృ భావం లేదు ఆయనకి ఈశ్వరభావం ఉంది రాముడిపై లక్ష్మణస్వామి భరతుడికి కూడా ఈశ్వర భావం ఉంది లక్ష్మణులలాగే ఆయనకు ఉండిపోవాలనుంది కానీ తనకున్న నియమం అలాంటి చూసారా భక్తుల్లో కూడా వాళ్ళ నియమాలు వాళ్ళకి వాళ్ళు పెడతాయి ప స్థానాలని ఏం చేశాడు ఆయన ఈశ్వరాజ్ఞి మేర రాదు తండ్రి ఆజ్ఞని దాటరాదు దానికి ఏం చేశాడంటే చాలా తెలివిగా చేశాడు మహానుభావుడు నీ పాదుకులు ఇవ్వన్నాడు ఇక్కడ నేను రాజ్యం పాలిస్తా కానీ నువ్వు నీ రాజ్యాన్ని నాది అనుకోను అక్కడ చూడండి రాజ్య పాలన చేస్తాను కానీ నాది అనుకోను అంటే మమ తీసేశాడు నేను పాలిస్తున్నాను అహంకారం వదిలియాలి ఈ రెండు వదిలేయాలంటే నీ రెండు పాదుకులు ఇవ్వాలయ్యా అని అడిగడంతే దానికి పట్టాభిషేకం చేశాడు పాలన చేయడం మొదలుపెట్టాడు ఎంత అద్భుతంగా పాలన చేస్తున్నాడంటే భరతుడే పాలిస్తే పెద్ద పట్టించుకోక్కర్లేదు కానీ రాముడి పేరు మీద పాలిస్తున్నాను కనుక రాముడి పాలన ఎలా ఉండాలో అలా ఉండాలి రాముడి పాలనలో దోషం ఉండదు రాముడి పాలనలో అజ్ఞానం ఉండదు రాముడి పాలన బాగుంటుంది కనుక రాముడి పేరుని పాలిస్తున్నాను అని ఎక్కడ లోపం ఉండకూడదు అని ప్రారంభించేవాడు పొద్దున రాత్రి అయ్యేటప్పటికల్లా ఆ రోజు రిపోర్ట్లన్నీ వచ్చే ఆదాయము వ్యయము జరుగుతున్న కార్యవ్యవహారాలు అన్నీ అక్కడ వినిపించేవాట పాదుకులకి అర్పణం చేసేవాడు అంటే ఏది విడిచిపెట్టలేదు ఊరికి అక్కడ జడలు పెంచేసుకుని రామా రామా రామాన్ని భజన చేస్తూ కూర్చోలేదు చూడండి ఆ భజన భక్తి కాదు భజన భక్తి కాదు అహంకార మమకారాన్ని విడిచిపెట్టడమే భక్తి ఆ విడిచిపెట్టడం ఎక్కడ పరమేశ్వరిని ఎందుకు విడిచిపెట్టాడు పరమేశ్వర పాలన చేశాడు తండ్రి ఆజ్ఞని ఈశ్వరాజ్ఞని శాస్త్రాన్ని చక్కగా పాటించాడు చేస్తున్నంతసేపు ఈ రాజ్యం కాదు రాజ్య పాలన శక్తి నాది కాదు ఈ రాజ్యపాలన వల్ల వచ్చే ఫలం నాది కాదు ఫలాభిసంధి లేకుండా చేయడం సాధ్యమేనా అంటే సాధ్యమే నిరు నిరూపించిన భరత యోగికి నమస్కారం చేసుకున్నాను అలా పాలించారండి మహానుభావుడు ఇక్కడ మహాయతిలాగే ఉన్నాడు వేషవధారణ అంతా చేసి భోగం వదిలిడు తప్ప ధర్మం వదిలే వదలెచ్చరండి అది గొప్ప విషయంలో రాజ్య భోగం వదిలిపెట్టాడు రాజ్య ధర్మం పాటించాడు ఇక్కడ ఎందువల్ల నేను పాలిస్తున్నాననే అహంకారం లేదు రాజ్యపాలన వల్ల రావాల్సిన ఫలము లేదు ఇది ఎప్పటికైనా రాముడిదే రాముడు రాజ్యం రాముడి రాజ్యం కనుక అంతా ఈశ్వరాధీనం అనే భావంతో కర్మ చేసేటప్పుడు ఈశ్వరుడిని పేరు పెట్టేవి కనుక లోపం లేకుండా చేస్తాడు అది ఇక్కడ నియతం సంగరహితం అరాగద్వేషత కృతం ఏది చేసినా రాగద్వేషాలు ఉండకూడదండి ఒక ఆవిడ జపం చేసి మొన్న ఆవిడ తిట్టిందండి ఆవిడికి ఎలా ప్రతీకారం చేయాలని ఆలోచించి వాడు జపం చేస్తున్నప్పుడు ఒప్ప ఐడియా ఎందుకంటే అంటే మొత్తం ఎలా జరిగింది ఆ రా రాగంతోనే జరిగింది ద్వేషంతో జరిగింది రాగద్వేషాలు లేకుండా ఉండే కర్మ కావాలి కానీ ఎంత శాస్త్రచోదిత కర్మ అయినా నిష్కామంగా చేసినా ఫలం విడిచిపెట్టి చేసినా రాగద్వేషాలు ఉండకూడదు అండి మీరు తెలుసుకోవాలి నేనేది ఆశించను చేస్తానండి కానీ లోపల మాత్రం రాగద్వేషాలు అండి ఏం లాభం అండి ఇక్కడ కానీ ప్రతిదీ మర్చిపోరదండి ఏదో మనం దాటేస్తాం పదాన్ని ఆ రాగద్వేషాలు లేకుండా అంతే కదా అంటాం అందుకే అది అక్కడుంది మనం ఇక్కడ ఉన్నాం ఒక్కొక్క పాయింట్ నియతం శాస్త్ర సమ్మతం సంగరహితం ఆసక్తి లేకుండా చేయడం అరాగద్వేషత రాగద్వేషములు లేకుండా కృతం చెయ్యబడినది అఫలప్రెప్సునా అఫలప్రెప్సున అంటే ఫలాపేక్ష పురుషుడి చేత అని అర్థం ఇక్కడ ఫలాపేక్ష పురుషుడి చేత ఏ కర్మ శాస్త్రవిహితముగా సంగరహితముగా రాగద్వేషాలు లేనిదిగా చెయ్యబడుతుందో ఆ కర్మని సాత్వికం కర్మ మునుపు చెప్పింది సాత్విక జ్ఞానం ఇప్పుడు చెప్పింది సాత్విక కర్మ ఇంకా మిగిలిందేంటి ఇప్పుడు రాజస కర్మ అదేదో తెలుసుకోవాలి కదా ఎత్తు కామ్యప్సునా కర్మ సాహంకారేణవా పునః క్రియతే బహుళాయాసం తద్జస ముదాహృతం రాజస కర్మ ఇలా ఉంటుంది అన్నాడు వాడు కామ్యప్సున మొదటివాడు అఫలప్రేప్సున వీడు కామ్యప్సున అని మాట అంటే భోగలాలసుడైన పురుషుడు అని అర్థం ఇక్కడ కామశబ్దానికి భోగం వాడికి ఎప్పుడు భోగమే ప్రధానం రాజసగుణం ఉన్నవాడికి భోగం ప్రధానం అండి ఏదైనా కొత్త వస్తువు మార్కెట్లో వస్తే వీడింటికొచ్చాలి భోగప్రధానం అందుకే ఇంద్రుడి లోకంలో ఏముంది కుబేర లోకంలో ఏముంది అక్కడ ది బెస్ట్ ఏమిటి వెంటనే తెచ్చుకోవడానికి దాడికి వెళ్ళడం ఆ చేసిన వాడు ఎవడు రావణాసురు రావణాసురుడు ఏంటి చెడి దేవి మహాత్మ్యం చదవండి శుంభ నిశుంభుల స్టోరీ కూడా అదే చండమండ్రులు అదే చెప్తారు మొత్తం అన్ని లోకాలు దాడి చేసి అక్కడవన్నీ చక్కగా లాక్కొచ్చిన మహానుభావుడు అయ్యా నువ్వు ఈయనగారు ఊరుకున్నారా కుబేరుడు దగ్గరికి వెళ్ళాడు ఆ కుబేరుడు పరగత్తుకి వెళ్ళిన అన్న దాడికొచ్చాడు తమ్ముడు అన్నాడు వాడికి అన్న తమ్ముడు అని భేదం లేదనైనా నువ్వు సాత్వికు పంచేవి ఆ లోకం వాడికి అప్పచెప్పి వచ్చేయన్నాడు అలకాపురంలోకి వెళ్ళాడు లాక్కొచ్చాడు పుష్ప విమానాన్ని ఇంకేమున్నా అని పట్టుకొచ్చాడు ఆయన కట్టుకున్న లంకా మీద తాను బయట అంటే పరవస్తువుల్ని స్వీకరిస్తూ తనదిగా చేసుకునేటువంటి విషయం దేనివల్ల వచ్చింది కామెప్సునా భోగలాలసచేత వస్తువులు స్పోగు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కామెప్సున కర్మ సాహంకారేణ మళ్ళీ అహంకారం నేను చేశాను నేను చేశాను అని అందుకొక ఆయన నాకే అహంకారం లేదండి అప్పుడు ఆ నిరహంకారాన్ని బిరుదిస్తూ తృప్తిపడ్డట ఏం చేస్తాం అందుకే అహంకారం వదిలేశానండి అన్నట్ట గురువు దగ్గరికి వెళ్ళే శిష్యుడు అదో అహంకారాన్ని అయినా అన్నారు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ కనుక అహంకారాన్ని పోల్చడం మహా కష్టం మేధావులకు కూడా మహా కష్టం సాధకులకు కూడా మహా కష్టం సిద్ధి పొందిపోయేమనిపిస్తూ ఉంటుంది ఏ సిద్ధి లేదని తెలియడానికి చాలా టైం పుడుతుంది ఇక్కడ ఆ మధ్యలో గురువు నిరుత్సాహపరుస్తుంటాడు అది వచ్చింది బాధ నాకు ఈ సిద్ధ వచ్చిందండి సిద్ధే కదా పో అంటాడు గురువు గురువు మీద కోపం వస్తుంది ఏం గురువు అయ్యా వదిలిపోదామా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇలాంటి వాడు ఇంకెక్కడ ఇలాంటి వాడు దొరుకుతాడో తెలియదు ఇక్కడ పడి ఉందా అని కూడా అనిపించుకోవచ్చు సర్దుకుపోతూ ఉంటారు ఇక్కడ ఇలా రకాలుగా ఉంటూ ఉంటాయి ఏం చేస్తావు ఎందుకంటే గురువు తృప్తి పడ్డాడు నువ్వు తృప్తి పడతావు కానీ నిన్ను పరంపై పూర్తిగా చేర్చే వరకు వాడు తృప్తి పడ్డాండి ఇక్కడ అందుకే వాడు పందలు ఇస్తాడు లాగుతూ ఉంటాడు నాకు అయిపోయిందంటే ఒక ఆయన వెళ్ళాడు నాకు కళ్ళు మూసుకొని భగవంతుడు కనబడుతున్నాడు అండి కళ్ళు తెలిస్తే కనబడట్లేదా అయితే ఇంకా సాధన చేయండి చెప్పాడు ఇక్కడ అంటే కళ్ళు తెరిస్తే కనబట్టలేదంటే నీ సాధన పూర్తి కాదు కళ్ళు మూసిన కళ్ళు తెరిచినా కన్నుమూయ కన్ను తెరవ కాంచగల కాంతిగా ఉన్న నిన్నే నేను అన్న స్థితికి వెళ్ళాలి అని బోధిస్తూ ఉంటాడండి గురువు ఏం చేస్తావు కానీ ఈ కామెప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సాహంకారేణ అహంకారం చేత నేను చేశాను వాడు ఇవి సాధించడం కోసం ఎంత కష్టపడతాడో చెప్తూ ఉంటాం నేను ఈ మధ్య వెరైటీగా వచ్చినటువంటి ఐటమ్ తీసుకున్నానండి ఎంత కష్టపడ్డానో తెలుసా ఇక్కడ నుంచి దుబాయ్ ఇల్లా దుబాయ్ షాపులంతా తిరిగాను అక్కడ కనబడలేదు తర్వాత కష్టపడి పాస్పోర్ట్ సంపాదించుకున్నాను వీసా సంపాదించాను అమెరికా వెళ్ళాను అక్కడ తెచ్చుకోవచ్చు చూశారా అని ఇంక ఇంట్లో అందరికీ కూడా అమెరికా నుంచి తెచ్చాను లేదా ఇంకొకడో దేశం నుంచి జపాన్ నుంచి ఎంతైందో తెలుసా వీడి కళ్ళు మెరిసిపోతుంటాయి అవతల వాడి కళ్ళు ఇంకోటి అవుతుంటాయి వీడి మెరుపులు వాడి మంటలు కానీ వీడు పట్టించుకోడు చూపిస్తూ ఉంటాడు ముడిసిపోతుంటాడు చూసేవాడు ఎంత తెచ్చాను ఎంత తెచ్చాను అని ఇక్కడ ఇలాంటివి పోగు పైగా ఒంటికి ఎనభై ఏళ్ళు శరీరం వేడాడిపోతుంటుంది కొత్త ఐటమ్ ఇంటికి వచ్చేసింది ఇక్కడ వీడు కొత్త వీడు ఐటమ్ మాత్రం కొత్తది కాదు పాడు పాడైపోతుంది ఐటమ్ తెలుసుకోండి ఇక్కడ అది మాత్రం కొత్త ఐటమ్ ఏ లాభం ఎందుకంటే కామేప్సునా అంతే ఇక్కడ పెట్టుకుంటాడు సాహంకారేణా దానితో నేను తెచ్చా నేను చెప్ చెప్పెట్టుకున్న ఈ భావంతో బహుళాయాసం అంతే ఇక్కడ ఇంత తెచ్చి పెట్టుకున్నావు కానీ బాలు మంచం మీద పడి చూస్తూ ఉంటాయి ఇక్కడ ఏం చేస్తావు లేవ కానీ తెచ్చుకోవడానికి ఎంత ఆయాసపడ్డావయ్యా బహుళాయాసేన అల్పమైన వాటి ఇంత ఆయాసం ఎంత కష్టపడ్డా ఇలా పనికిమాలను పనులు పెట్టుకుని హరిసిపోయానండి ఎంత బిజీగా ఉన్నా అని తెలుసా అంటాడు వెతికితో అక్కడ సార్థకం లేదు అందులో అలాంటి బిజీలు ఇక్కడ బహుళాయాసేన అంటే ఇది అర్థం అండి ఇక్కడ విపరీతమని ఆయాసపడిపోతుంటారు ఎవరు రాజస కర్మ చేసినటువంటి వారు బహుళాయాసేన కామెప్సునా సాహంకారేణ క్రియతే తద్్రాజసం ఉదాహృతం దాన్ని రాజసం అంటారు నాయన అని అడికడ ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు వీడు మూడోవాడు అక్కడ జ్ఞానంలో అమ్మయ్య అయిపోయాడు అంటే కర్మలో వచ్చి కూర్చున్నాడు వీడు ఎవడు తామసి మొదటివాడు ఆహా అనిపించాడు రెండో వాడు పర్వాలేదు అనిపించాడు మూడో వాడితో వచ్చింది ప్రతి చోట కానీ వీడు వస్తూనే ఉంటాడు ప్రతి రెండు అవగానే అనుబంధం క్షయం హింసం అనవేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తామసముచ్యతే వీడు ఒక నాలుగు తెలియకుండా చేస్తాడు ఏ అనుబంధము క్షయము హింస పౌరుషం అనవేక్ష వీటివెట్ని చూడకుండా అని మొదటిది అనుబంధం అనుబంధం అంటే ఇవాళ పనిచేస్తే దాని తర్వాత వచ్చేదేమిటో ఆలోచించడు అన్నాడు అనుబంధం అంటే దీని కంటిన్యూషను అనర్థం దీనికి పశ్చాత్భావి అంటారు పశ్చాత్భావి తర్వాత జరిగేదేమిటో ఆలోచించు కూడా పనిచేసిస్తాడు మహావేశం వచ్చేస్తుంది దాని పరిణామం ఏంటో కాసేపు ఆలోచించవయ్యా ఇవన్నీ జాగ్రత్తగా రాస్తే సక్సెస్ టిప్స్ అన్నీ వస్తున్నాయి చూసారా ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు దాని తర్వాత కంటిన్యూషన్ ఏమిటి అది ఆ విజన్ ఉండాలండి విజన్ లేకుండా చేస్తాడు దాని తర్వాత రిజల్ట్ చూడకుండా ముందు ఆవేశంతో మొదలెట్టేస్తాడు ఇక్కడ ఆవేశమే కాదు అజ్ఞానం ఉంటుంది వాడికి అందుకే అనుబంధం అది తెలియకుండా అలాగే క్షయం ఎంత జరుగుతుందో వాడికి తెలియట్లేదు ఆ పని చేయడం కోసం శక్తి క్షయం అర్థక్షయం కొందరు పనికి పనుల కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు చివరికి అంతా వేస్ట్ అలాంటి వాళ్ళు తామసులు వాళ్ళకు ప్రణాళిక ఉండదు ఒక విజన్ ఉండదు విజన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి తర్వాత జరిగేది అర్థక్షయం శరీరం దానిలో పెట్టాడు గనక శరీర శక్తి క్షయం ఏదో ఉన్న బుద్ధి ఏదో పెట్టాడు గనుక బుద్ధి క్షయం మూడు జరుగుతాయి ఇక్కడ అసలే తామస బుద్ధి ఉందో లేదో అన్నట్టు ఉంటుంది అది కూడా క్షయించింది ఇక్కడ అందుకు హింస మరొకటి వాడు చేసే పనిలో పీడ కూడా ఉంటుంది ఇంకొకరిని పీడించడం ప్రాణినాం పీడనం ఇంకొకరు పీడ కూడా ఉంటుంది కనుక అనుబంధం తెలుసుకోకుండా చేసేది తొందరపాటు చర్యలు తొందరపాటు చర్యలు తామసికం కిందకు వస్తాయి క్షయం తనని తాను దెబ్బతీసుకుంటూ తీసే చేసేది ఇంకొకరిని పీడించేది అనవేక్షచ పౌరుషం తన సమర్థత ఏంటో తెలుసుకోకుండా చేసేది అంతే కదండి తను రన్నింగ్ చేయగలడో లేడో తెలుసుకోకుండా రన్నింగ్ రేసులోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి ప్రమాదం మొదట్లోనే పడతాడు కానీ తన సమర్థతను పరిశీలించకుండా పనిని ప్రారంభించేవాడు తామసి తామసి పని అలా ఉంటుంది ఇప్పుడు అనుబంధం చూడ్డు శరీర శక్తి క్షయం అర్థక్షయం చూడ్డు ఇతరులకు పీడ కలుగుతుందే అని కూడా విచారించడు తన సమర్థతను ఆలోచించకుండా చేస్తాడు ఎలా చేస్తాడు ఇవన్నీ మోహాత్ ఆరభ్యతే మోహముతో చేస్తాడన్నాడు మోహంతో అంటే సత్యమేంటో తెలుసుకోలేక అన్నాడు సత్యమంటే మేడం బ్రహ్మము సత్యము దాకా వెళ్ళొద్దండి ఇక్కడ అంటే ప్రతిదాని యథార్థస్వరూపం ఏంటో తెలియకపోవడం వల్ల తెలుసుకుని తెలివి లేకపోవడం వల్ల మోహాత్ ఆరభ్యతే కర్మ ఎత్తత్ తామసముచ్చే ఇప్పటి వరకు రెండు చెప్పుకున్న జ్ఞానము కర్మ ఇక మూడవది చెప్తున్నాడు కర్త ఎంత విశేషం చూడండి ముందు జ్ఞానం అంటే ఏమిటో కర్మ ఏమిటో వివరించాడు కర్త కర్త ఇందులో మళ్ళీ ముగ్గురు వచ్చేసారు సాత్వికకర్త రాజసకర్త తామసకర్త సాత్వికకర్త ఎలా ఉంటాడంటే ముక్తసంగ ఇంచుమించు ఒకదాని చెప్పిందే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది అంటే కర్మ కర్త అన్నప్పుడు కర్మతోనే లింకు కదా కనుక కర్మ చేసిన కర్మ లక్షణం కర్తలో కూడా అందుకే అలాగే కనబడుతుంది ముక్త సంగ అనగా సంగములు విడిచినవాడు ఆసక్తిని విడిచిన ఇందాక చెప్పిన సంఘరహితంకే వచ్చింది అనహంవాది ఇక్కడ కొత్తగా వచ్చింది వీడికి అనహంవాది వీడు అహంవాది కాడు అనహంవాది అంటే అంటే నేను నేను నేను అని ప్రతిదానికి వెర్రవీగడు దీని భగవత్పాద వారు నా అహం వాదనశీలహ అన్నారు ఇక్కడ వాదన అంటే అనడం మాటి మాటికి అన్నిటికీ నేను నేను నేను మొదలెట్టండి ప్రతి వాడికి నేను మన లోకంలో గమనిస్తాం ఒకటి మాట్లాడుతూ ఏమండి అల్ల మహానుభావుడు ఉన్నాడండి వాడి చిన్నతనంలోనే చాలా సాధన చేసే పైకి లేంటే అవును అనుకోండి నేను కూడా అని మొదలెత్తాడు సృష్టిలో మీరు గమనించండి ప్రతి చోట నేను కూడా అలాగే చేశానండి అని అల్ల యోగికి ఫలానా సిద్ధొచ్చిందంటే నాకు కూడా మూడు రోజుల క్రితం ఇలాగే అనిపించిందండి అవతల వాడు మురిసిపోతున్నాడు అనుకుంటా వాడు ఏం మురిసిపోయాడు నేను ఒకటి చెప్తే నేను ఇంకోటి అంటే తిట్టుకుంటాడు బయటగా అన్నాడు కానీ ఈ సైకాలజీ ఉంటుంది చాలా మందిలో తెలుసుకోండి అలాంటి సైకాలజీ ఆయనకు ఉండదండి ప్రదానికి నేను నాకు అనడు ఎవడు సాత్వికుడు సాత్విక కర్త అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత చూసారా మన ఇంతవరకు సాత్వికుడు అనాసక్తంగా చేస్తాడు ఫలాకాంక్షలు చేస్తాడు ఈ చేస్తాడు అనుకుంటున్నాం వాడు ధృతి ఉత్సాహంతో చేస్తాడట పని చూశారు ఇక్కడ రాజసుడికి ఫలాకాంక్ష ఉంది కనుక ఏమవుతుందో అని భయం కర్మ మీద దృష్టి అంత ఉంటుందో ఫలం మీద అంత దృష్టి ఉంటుంది అది ఒక ప్రమాదం ఉంది సాత్వికుడికి ఫలం మీద దృష్టి లేదు అహంకారం లేదు గనక వాడు కర్మను ఎలా చేస్తాడంటే ధృతి ఉత్సాహం ధృతి అంటే నిలుకడ ధృతి ధారణ అన్నారు నిలుకడగా చేస్తాడు పని అందులో ప్రారంభించి మధ్యలో వదిలిడు ఎందుకు ఈశ్వరార్పణం చేయాలిగా దాన్ని చక్కగా చేస్తాడు ఉత్సాహ ఉత్సాహం అనే మాట ఏంటంటే ప్రయత్నశీలతానర్థం ఉద్యమ అని అర్థం ఇక్కడ ఉద్యమం అంటే జెండాలు పట్టుకుని హాలో జిందాబాద్యం తిరగడం కాదండి ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం తెలుసుకోండి ఇప్పుడు ఆ పదాలన్నీ వాడేస్తున్నా అన్నిటికీను ప్రతివాడు ఉద్యమశీలుడు కావాలి ఉద్యమైన సిద్ధంతి కార్యాణ మనోరథ అన్నారు ఇక్కడ ఉద్యమంతోనే కార్యాలు సిద్ధిస్తాయి కానీ కోరికలతో సిద్ధించవయ్యా అని పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ ఉద్యోగినం పురుష సింహం ఉపేయుతి అనగా ఉద్యోగం చేస్తేనే లక్ష్మీ వస్తుందయ్యా అందుకే నువ్వు చెప్పకుండా జాబ్లే చేయరు అని చెప్పాడు ఒక ఆయన దాని అర్థం అది కాదు ఉద్యోగినం అంటే ప్రయత్నశీలుడైనటువంటి పురుషుడికే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని దాని అర్థం కానీ ఉద్యమం అంటే ఉత్సాహం కనుక వాడు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాడు నిత్య ప్రయత్నిశీలుడై ఉంటాడు కానీ సాత్వికుడికి ఉన్నంత తామస రాజసులకు ఉండదండి రాజసుడు బోల్డ్ పనులు పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడు ఆందోళన ఉంటుంది భయం ఉంటుంది అహంకారం ఉంటుంది నిన్నుంటాయి సాత్వికుడు తాను చేయవలసిన నియతకర్మనే చేస్తాడు కానీ ఉత్సాహంగా చేస్తాడు నిలుకడుగా చేస్తాడు కానీ ఏ పని అయినా కూడా నువ్వు ఈ ఆందోళన లేకుండా తొందర లేకుండా తొందరపాటు అనబడే తామసగుణం ఆందోళన అనబడే రాజసగుణం విడిచిపెట్టి ధృతి ఉత్సాహం అనేటువంటి సాత్విక్ గుణంతో చేస్తే ఆ పని నువ్వు నూటుకు నూరు రూపాయలు విజయవంతం చేసుకోగలవని సక్సెస్ సూత్రాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడండి ఇక్కడ అది ధృతి ఉత్సాహ సమన్విత సాత్వికుడు ఎప్పుడు చురుగ్గా ఉంటాడండి మాంధ్యం ఉండదు వాడికి అదే విధంగా ఆందోళనలు కోపాలు ఉండవు రాజశం లేదుగా అది సాత్వికుడి అంత గొప్పగా ఉంటుంది పైగా శాస్త్ర కర్మ చేస్తున్నాడు కనుక శాస్త్రవిహిత కర్మ అంటే లోకక్షేమం కోసం కాబట్టి లోకానికి కూడా క్షేమం కలుగుతుంది అది ఎంత సత్వగుణ సంపన్నులు ప్రపంచంలో పెరిగితే లోకం అంత క్షేమంగా ఉంటుంది అలాంటి సత్వగుణి సత్వగుణవంతుల్ని తయారు చెయ్యడానికై పాఠశాల ఉండాలి విద్యాభ్యాసం దానికి ఉండాలి సత్వగుణ సంపన్నలుగా తయారు చేయాలండి ఇక్కడ ఆశపోతులను చేయడానికి విద్యాభ్యాసం కాదు ఆశ నియంత్రణ చెడు నేర్పడం కోసం విద్యాభ్యాసం కావాలి ప్రస్తుత విద్యాభ్యాసం ఆశపోతులను తయారు చేస్తుంది పోటీదారులను తయారు చేస్తుంది వాడు లక్ష సంపాదిస్తే నువ్వు పది లక్షలు సంపాదించడం అలాంటి టెక్నిక్లు చెప్పడం కోసం విద్య అంకితమైపోయింది కానీ ఋషి మాత్రం నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసి సత్వగుణ సంపన్నుడిగా నీ కర్తవ్యాన్ని పరిపూర్ణ జ్ఞానంతో ధృతితో ఉత్సాహంతో నిస్వార్థముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే నేర్పుతోందండి ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నది భగవద్గీత అందుకే ఇది చిన్నప్పటి నుండి అధ్యయనం చేస్తే నువ్వు గొప్పవాడు పోతావు సత్వగుణ లోకానికి పరికొచ్చేవాడు అవుతావు ధృత్యుత్సాహ సమన్విత అంతేగాది నీ పని చేయడు నీ పని అంతేగాని దాన్ని సిద్ధస్తుందా అసిద్ధస్తుంది నీకు అనవసరం పనిని పెర్ఫెక్ట్గా చేయి నువ్వు ఊహించిన సిద్ధి కంటే గొప్ప సిద్ధి రావచ్చు అది నీకు తెలియదు అందుకే ఫలాకాంక్ష వద్దు అని అంటే ఫలం మీద తృష్టవద్దు అన్నాడే తప్ప ఫలం ఉండదని లేదు భగవానుడు మా ఫలం మీద తృష్టవద్దు అదే ఫలం వద్దన్ ఫలం మీద దృష్టి వద్దు పని దృష్టి పెడితే పని పరిపూర్ణంగా చేస్తే దానికి రావాల్సిన ఫలం వస్తుంది ఆ ఫలం నువ్వు ఊహించుకునేది కాదు ఎందుకంటే పనే ప్రారంభించకుండా నెయ్యంత ఊహ చేసుకున్న ఫలాన్ని కానీ కర్మ పూర్ణమయ్యాక ఎలాంటి ఫలం వస్తుందో కర్మ ప్రారంభించకుండా ఊహించుకునే అధికారి నీకు అక్కడ ఇచ్చాడు ఆలోచించండి ఇక్కడ కర్మ ప్రారంభించకుండానే ఫలాన్ని ఊహించవు అది విజన్ మంచిదే కానీ నువ్వు కర్మను పరిపూర్ణంగా చేస్తే నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా వస్తుంది నేను పరప్రదాత పరమేశ్వరుడు అందుకే చేసేటప్పుడు నిర్వీకారంగా చేయాలి ఇలాంటి సూత్రములు తెలుసుకుంటే ఇప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ అంటే వర్క్ మ్యాన్ ఎవరెవరైతున్నారో వాళ్ళందరు అంటే విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనప్పటికి కూడా ఈ సూత్రం సత్వగుణంతో చెయ్యాలని నిర్ణయించుకుంటే సిద్ధ్య సిద్ధ్యో నిర్వీకారా వాడికి సిద్ధి కలిగిన అసిద్ధి కలిగిన నిర్వీకారంగా ఉంటాడు అంటే ఫ్రస్ట్రేట్ అయిపోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోడు చచ్చిపోవాలనుకోడు అవునా లేదా చూడండి ఇక్కడ తన పని తాను పర్ఫెక్ట్గా చేసిరుడికి ఇచ్చాడు ఆ ఈశ్వరుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు అది నా ప్ర నాకు లభించిన ప్రసాదం చూసారా దానివల్ల వాడు బలంగా ఉంటాడు దృఢంగా ఉంటాడు ఆయువు పెరుగుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే సిద్ధ్య సిద్ధ్యోర్వికార ఉంటూ ధృత్యుత్సాహ సమన్విత ముక్తసంగ అనహంవాది ఇటువంటి కర్తని సాత్విక ఉచ్యతే కర్త సాత్విక ఉచ్యతే ఇక ఆ తర్వాత చెప్తున్నారు మళ్ళీ వచ్చేసాడు వాడు రాజసుడు కానీ ఇక్కడ కర్ సాత్వికుడు గురించి కొన్ని కొన్ని తెలుసుకోవాల్సిన మంచి మాటలు ఉన్నాయండి ఇక్కడ అది ప్రధానంగా అనహంవాది ధృత్యుత్సాహ నిర్వికారహ అని మూడు మాటలు చూపించట అంటే నిర్వికార స్థితి నీకు బయటకు కనబడుతుంటుంది అటు నిర్వికారుడు అని తెలుస్తూ ఉంటుంది చూస్తే అలాగే ధృతి ఉత్సాహం అనేది మానసికమైనటువంటి గుణం అనహంవాది నేను నేను మాట్లాడుతూ వాచికమైన గుణం ఉన్నాడు ఇక్కడ నిర్వికారహ అనేది శారీరకమైన ఎక్స్ప్రెషన్ కనుక శారీరక గుణం అన్నాడు ఈ విధంగా వాడి త్రికరణాలు ఎలా ఉంటాయో చెప్పేయండి ఇక్కడ మనస్సు అనేది దృత్యుత్సాహంతో ఉంటుంది వాక్ అనేది అనహం వాదిగా ఉంటుంది వాడి యొక్క స్వరూపము నిర్వికారముగా ఉంటుంది ఈ విధంగా త్రికరణాలు ఎలా ఉంటాయో సాత్వికర్తకి బోధించాడు ఇక్కడ అదేవిధంగా నిర్వికార స్థితి ఎందువల్లొచ్చిందయ్యావాడికి అంటే భగవత్పాద వారు అంటారు కేవల శాస్త్ర ప్రమాణ ప్రయుక్త నా ఫలానురాగాది నా యుక్త ఎస్ స ఇక్కడ శాస్త్రములు చెప్పింది నేను చేశాను దానివల్ల ఫలంపై అనురాగం లేదు శాస్త్రంతో చేయాలి కనుక చేశాను కనుక నిర్వీకారంగా ఉంటాట అక్కడ శాస్త్రకర్మ గనుక ధృతి ఉత్సాహంతో చేస్తారు ఇక్కడ నేను చేస్తున్నాను అహంకబూర్లు అంట ఇక్కడ ఇంత చక్కగా సాత్విక కర్త గురించి చెప్పారు ఇప్పుడు చెప్పుకోవాల్సింది రాజసకర్త తామసంలోకి వెళ్ళకపోతే రాజసకర్త జాగ్రత్తగా వినొచ్చు మనం ఇక్కడ రాగి కర్మఫల ప్రేత్సు హింసాత్మకో అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికిర్తిత మీరు జాగ్రత్త గమనించండి కొన్ని గుణాలు రాజసుడికి తామసుకి కామన్గా ఉన్నట్టు కనబడుతుంటాయి అది ఒక చిత్రమైన లక్షణం ఇక్కడ అది వీడి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే రాగి రాగి అనగానే అటాచ్మెంట్ ఎప్పుడు ఒక అనురాగంతో ఒక తీవ్రమైన ఆసక్తిని రాగమనాలి ప్రతి అటాచ్మెంట్ దానితో కర్మఫల ఫలం మీద తీవ్రమైన ఆకాంక్ష కలిగిన లుబ్ధుడై లుబ్ధత ఇవన్నీ రాజసకర్తకుండే లక్షణాలండి లుబ్ధత లుబ్ధత అంటే ఏమిటి దీని గురించి భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు ఎందుకంటే కంటెస్ట్ బట్టి అర్థం చెప్పుకోవాలి లుబ్ధుడంటే లోకంలో సాధారణంగా పీనాసి అంటాం మనం పీనాస్తం కూడా గొప్ప గుణం అది ఇక్కడ కానీ రెండు రకాల అర్థాలు ఉన్నాయి లుబ్ధకి పరద్రవ్యేషు సంజాత తృష్ణ అన్నారు ఇక్కడ పరద్రవ్యాలపై తృష్ణ కలిగితే దాని లుబ్ధత్వం అంటారు అంటే వీడుకున్న సరిపోదు అవతల వాడికి ఉంది లభిస్తే బాగుండు అనుకోవడం లుబ్ధత రెండవది తీర్థాదౌ తీర్థాదౌచ సద్రవ్య అపరిత్యాగి అంటే గొప్ప క్షేత్రంలో గొప్ప తీర్థంలో గొప్ప పాత్రుడు దొరికినప్పుడు కూడా తనదైన ద్రవ్యాన్ని త్యాగం చేయుడు అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ దానం చేయుడు చేసినా దాని అహంకారమే త్యాగం వస్తువుతో పాటు ఇచ్చానన్న భావాన్ని కూడా వదలాలి అని మనం చెప్పుకున్నాం కదా కనుక వీడు సరి పాత్రుడికి సరైన స్థానంలో ఇవ్వడు అందుకే తీర్థాదౌ అంటే సరైన స్థానము రందు సరియైన పాత్రుడికి సరైన పాత్రుని కూడా తీర్థులు అంటూ ఉంటారండి తీర్థ అనేది కేవలం ఒక చోటుకో నదికో కాదు తీర్థులు మరి భారతీయ తీర్థులు అంటున్నాం కదా పూజ్యులు గొప్పవారు అలాంటి పూజ్యులు గొప్పవారు కనబడినప్పుడు కూడా స్వద్రవ్య అపరిత్యాగ అన్నారు ఇక్కడ తనదైన ద్రవ్యాన్ని వాళ్ళకి త్యాగము చేయుడు అటువంటి వాళ్ళని లుబ్దుడు అంటారు అంటే పరద్రవ్యులపై తృష్ణు ఉంటుంది తన ద్రవ్యాన్ని సద్వినియోగపరచడు ఇది తెలిసింది కదా ఇక్కడ సద్వినియోగపరచడు భోగం కోసమే తప్ప యోగం కోసం సద్గతి కోసం దాన్ని ఖర్చు చేయుడు ఎంత చేసి తీసుకెళ్ళి అన్ని పాలు శివుడికి పోసిడు అదే కానీ అందరికీ పంచితే ఎంత బాగుంటుంది వీడు పంచడండి తెలుసుకోండి ఇక్కడ వీడు పాలు పంచడు కానీ అభిషేకం చేసుకుని వెళ్ళడానికి వెళ్తారు కదా శివాలయాలకి వాళ్లతో వాదిస్తూ ఉంటాడు పెద్ద త్యాగిలాగా అరే ఏ విశ్వ కారణమైన ఏ పరమాత్మకు సమర్పిస్తావో అది విశ్వానికి వెళ్తుందిరా బాబు అని ఉద్దేశంతో వెళ్తున్నావు కనుక రాత్రికి పోస్తున్నానన్న భావన అంతవరకు శివుడికి అభిషేకం చేయకండి శివుడికి చేస్తున్నాను భావన ఉంటే ఎన్ని లేటర్లు అయిన పోయవచ్చు తెలుసుకోండి కానీ ఇప్పుడు పెద్ద గొప్పవాళ్లాగా వెళ్ళిపోయి అక్కడ ద్రవ్యత్యాగం చేయడు ఇంతాచేసి శివుడికి ఇచ్చేడుమా ఇంతా చేసి దేవుడికి ఇచ్చిడుమా ఇంతా చేసి యజ్ఞదక్షిణి ఇచ్చిడుమా అనుకుంటాడు ఎందుకంటే ఆ డబ్బే ఖర్చు పెడితే నాకు మరో కొత్త వస్తువు వస్తుంది కదా కొత్త కారు కొనుక్కోవచ్చు కొత్త టీవీ కొనుక్కోవచ్చు కొత్త బట్ట కొనుక్కోవచ్చు మా పిల్లాడికి మరొక కొత్త కారు ఇప్పటికి నాలుగు ఉంట ఐదోది కానుక ఇవ్వచ్చు అది వే అది వేస్ట్ కాదనమాట మరి వేస్ట్ ఏంటి ఇది అనమాట ఇక్కడ లుబ్ధహ అంటారు ఇక్కడ రెండవది హింసాత్మక వీడు స్వభావంలోనూ ఒకటి కష్టపెట్టే స్వభావం ఉంటుందండి ఊరుకోరు అవతల వాడిని మాట్లాడతాడు పైగా ఇటువైపు జపాలు తపాలు అయిపోతుంటాయి కానీ అవతల పొడుస్తూ మాట్లాడతారు బాధిస్తారు ఆ హింసతో ఆనందిస్తూ అంటే వీడికి సినిక్ అనమాట రాజసుగుణ సంపన్నుడు ఇలా ఉంటాడు తర్వాత అశుచి తర్వాత గుణం ఇది చెప్పక్కర్లేదు ఇవి ఎన్ని మాలు చెప్పుకున్నామో అశుచి అనే విషయంపై అంటే శుచి లేనివాడు అనగా బాహ్యాంతఃశౌచ వర్జిత బాహ్య శౌచము లేదు అంతఃశౌచము లేదు పైగా హర్షశోకాన్విత వాడు ఎప్పుడొకలా ఉండడు ఒకసారి పరం ఉత్సాహంగా కనబడతాడు అదే పర్మనెంట్ అనుకోవద్దు రెండు మూడో రోజులతో శోకంత కనబడుతుంటాడు ఇక్కడ అదే సాత్వికుడు నిర్వికారుడు వీడు హర్షశోక సమన్విత అంటే ఎప్పుడు ఇది కావాలి ఇది కావాలనుకున్నాడు కనుక ఒకదానిపై ప్రీతి ఉంటుంది ఇంకోదానిపై ద్వేషం ఉంటుంది అప్రీతి కలిగినప్పుడు హర్ష అప్రీతి కలిగినప్పుడు శోకం ఈ రెండు ఎప్పుడు ఉంటాయి హర్ష శోకాన్విత రాజసకర్త పరికర్తిత వీడవాడు రాజసకర్త ఇంకో వచ్చేసాడు మళ్ళీ మూడో వాడు తామసకర్త వీడు ఎలా ఉంటాడు చూడండి అయుక్త వాడు యుక్తుడు కాడు యుక్తుడు అంటే యోగ్యుడు కాడు అర్థం అయితే సరిపోయిందా అర్థం అయుక్త అనే మాటకు అర్థం ఏంటంటే మనసుని నిలుపలేనివాడు యుక్త అంటే ఏకాగ్రత కలవాడు అని అర్థం అంట అయుక్త అంటే వీడికి దేని మీద ఏకాగ్రత ఉండదండి తామసికి మాత్రం దేని మీద ఫోకస్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు దేని మీద ఉండదు అందుకు విషయాన్ని అలా పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఏకాగ్రత లేదు వాడికి తామసం కదా తామసికి ఏకాగ్రత ఉండదు గనకనే వాడికి ఏ విషయం అర్థం కాదు అందుకే ఏకాగ్రత లేకపోవడం తామసకర్త యొక్క అత్యద్భుతమైన ప్రథమ లక్షణం అన్నాడు ఇక్కడ అయుక్త రెండవది ప్రాకృత ప్రాకృతుడు అంటే పక్కా కామన్ అండి అంతే ఒక్క స్పెషాలిటీ వాడి దగ్గర లేదు ఒక బుద్ధిలో కానీ గుణంలో కానీ దేనిలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రత్యేకత లేదు అందరిలాగే తింటున్నాడు తిరుగుతున్నాడు వీడు ప్రాకృతుడు అని అర్థం దీని భగవత్పాల్ వారు అంటారు అత్యంత అసంస్కృత బుద్ధి అన్నారు ఇక్కడ బుద్ధి అంటే సంస్కృతం తెలియదని అర్థం కాదండి ఇక్కడ ఏమాత్రము సంస్కారం పొందన బుద్ధిటి ఏమాత్రము సంస్కారం లేదు అక్కడ చెప్పడం కదా సంస్కారం అంటే అర్థం ఏంటి పుట్టినవాడు పుట్టినట్టు ఉండిపోయాడు సంస్కరింపు అంటే ఏ అజ్ఞానంతో పుట్టాడో అదే లైఫ్లాంగ్ మెయింటైన్ అయిపోతుంది అక్కడ వాడు అసంస్కృత బుద్ధి అదే కానీ పెద్దల దగ్గర నేర్చుకోవడం అహో ఇలా ప్రవర్తించకూడదు కదా ఇలా ప్రవర్తించాలి ఓ ఇది ఇది కాదు ఈ విషయం ఇదనమాట అని తెలుసుకుంటే ఇది అజ్ఞానం నుంచి కాస్త మెచ్యూరిటీ వచ్చింది కాదు సంస్కృతం ఇప్పుడు వారికి రాలేదు అస్సలు అందుకే అత్యంత అసంస్కృత బుద్ధి అనే అందమంతా అత్యంతలో ఉందండి ఇక్కడ అత్యంత అసంస్కృతి వుద్ది ప్రాకృతుడు వాడు స్తబ్ధుడు స్తబ్ధుడంటే అర్థం ఏంటంటే ఎదురుగా పెద్దవాళ్ళు కనబడ్డా నమస్కరించాలి అనే స్వభావం లేని వాడిని స్తబ్ధుడు అంటారు అన్నారు ఇక్కడ అంటే బిహేవియర్ తెలియదు అర్థం అండి ఇంకా చెప్పాలంటే ఎవడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు వాడికి దీని పెద్ద ఉదాహరణ ఏంటంటే బాగా ధనముద్దు రాజేశం అందుకే రాజేశం తామసం దగ్గర దగ్గరికి వచ్చేస్తుంటే రాజేశ్వం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే తామసంలో పడిపోయే ప్రమాదం ఉంది తామసం బాగా ఎంటర్టైన్ చేసి రాజసంలోకి వెళ్ళవు మరింత కింద పడిపోతుంది తెలుసుకో ఇక్కడ కానీ రాజసం ఎక్కువ ఎంటర్టైన్ చేసేమా తామసంలో పడిపోతాం కనుక రాజసం సాత్వికంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎప్పటికైనా సాత్వికంలోకి వెళ్ళిపోవచ్చు రాజసమే తామసం వేపు తిరగక్కర్లే కేవలం రాజసమే పెంచుకుంటూ పోతే తప్పకుండా తామసం అయిపోతావు తెలుసుకో ఇక్కడ అది ఆ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి అందుకే తామసంలో చెప్తున్న స్తబ్దహా శబ్దం తెలుసుకోవాలి స్తబ్దుడు ఒక గొప్ప సంపన్నుడు కొడుకులు ఇద్దరున్నారు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి సంపన్నులే అదే పెద్ద ప్రమాదం ఎందుకంటే వాళ్ళ భోగం తప్ప మరొక తెలియదు వాళ్ళ ఇంట్లో అడుగు తీసి అడుగు వేస్తే కాలు కింద పెట్టడం లేదు వాళ్ళ అమ్మ అంత సంపన్నులు కనుక కష్టం తెలియదు దానితో అహంకారం పెరిగింది ఏది కావాలంటే అది అమరిపోతుంది ఇక్కడ దానికి తోడు వాళ్ళ నాన్నకి పదవి కూడా ఉంది ఇంకా చెప్పక్కర్లేదు ఇక్కడ ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ఇక్కడికి కావాలంటే అధికారం ఉంది సంపద ఉంది వాడికి అవ్వను ఉంది ఇంకోటి మూడింట్లో ఒక్కడు చాలు అనర్థానికి మూడు కలిసి ఉన్నాయి వాడి దగ్గర ఇంకా దానితో భోగలాలసుడు అయిపోయాడు ఏది కావాలి తాగడానివి తాగడం తినడానికి తినడం ఎందుకంటే అభిసంపాదించడానికై చదువుకోవడం అనేదే వాడు నేర్చుకున్నాడు ఇలా తయారైపోయారు ఇద్దరు వాళ్ళ నాన్నగారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో హెడ్డు వాడు కొడుకులు వీళ్ళిద్దరు పైగా ఆయన పెద్ద రాజు మామూలు రాజు కాదు రాజాధిరాజు ఆయన ఇక్కడ వాడు కొడుకులు ఇద్దరు వాళ్ళు ఇద్దరు శుభ్రంగా తాగి తందనాలు ఆడుతూ భోగలాలస్సులయ్యి అధికారం ధనం యవ్వనం కూడా ఉంది గనక స్త్రీలోలు రై ఆ కామినీకాంతలతో కలిసి చలకాలాడుతున్నారు అక్కడికి సిద్ధపురుషుడు మహాత్ముడు వీణానాథని శిరుడైన మహాత్ముడు వచ్చినప్పుడు ఈ ఆడవాళ్ళు ఒక్కసారి అయ్యయ్యో అవడం మగడొచ్చాడు సిగ్గుపడ్డారు కాస్త ఏదో అదృష్టం వీళ్ళు మాత్రం అలా చూస్తున్నట్టు ఆయన వచ్చాడు తల వంచి నమస్కరించాలేమీ తెలియలేదు ఎందుకంటే మూడు మతాలు దాని మరో మతం కలిసింది మద్యపానం చూసారా దానికి ఇది కలిసింది అంటే రాజసం తామసంతో ఫ్రెండ్షిప్ చేసి పక్క తామసంగా మారిపోయిందండి ఇక్కడ మూడు మతములు అధికార మతం యవ్వన మతం ఐశ్వర్య మతం ఇప్పుడు మద్యపాన మతం దీనితో నిలబడ్డారు ఆయన్ని ఓరు దుర్మార్గుల మనుషులు అన్నాడు ఆయన ఇక్కడ అయినా సమాధానం లేదు మీరు మామలైపోండి అన్నారు ఇద్దరు మామలై పడ్డారు వాళ్ళిద్దరు కుబేరుడు కొడుకులు అండి కుబేరుడికి రాజాది రాజని పేరు అందుకే రాజాది రాజాయ ప్రసంఘ్య సాగినాయి వాళ్ళిద్దరు నలకూరని గ్రీవులు వాళ్ళిద్దరూ పడిపోయారు మద్ది చెట్లు పడిపోయారు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ అది తామసం అది స్తబ్దత అంటే ఒక పెద్దవాడు కనబడగానే గౌరవించడం చేత కక్కకపోవడం అగస్త్య మహర్షి వస్తే గౌరవించలేదు నిర్జుమ్నుడు ఊరి దుర్మార్గుడా మనిషివా పశువు అన్నారు పశులక్షణమే పశువు పుట్టు గజేంద్రుడు అయిపోయాడు అని తెలుసుకోండి ఇక్కడ స్తబ్దహ ఇది అది మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నువ్వు నమస్కరించుకో నీ కోసం నువ్వు నమస్కరించుకో అదే చూసారా వాడు వచ్చాడు వాడిని పట్టించుకొని వచ్చేసారా అంటే వాడేం అవమానం ఫీల్ అవ్వడు నీకు ప్రమాదం తెలుసుకో ఇక్కడ వాడు చెప్పించాడు అంటే నీ అదృష్టం ఎందుకంటే నీకు అన్ని సులక్షణాలు ఉన్నాయి ఇదొక్క దుర్లక్షణం ఉంది కనుక అది తొందరగా ఒక్క జన్మలో అనుభవించేసి నువ్వు స్వస్థితికి వెళ్ళురా అని చెప్పడమే శాపం అందుకని అంత విష్ణుభక్తి ఉంది అంతా ఉన్నది కానీ సర్వత్రా విష్ణువుని చూడలేక ఒక మహాపురుషుడి ఋషి వచ్చినప్పుడు నారాయణ స్వరూపుణ్ణి నమస్కరించలేక స్తబ్ధుడు పోయి ఉన్నావు ఆ స్తబ్ధత కలిగిన పశు జన్మ పొందుతో నీ విష్ణుభక్త అప్పుడు నీకు ముక్తిని ఇస్తుందని చెప్పాడు చూడండి ఇక్కడ అందుకే స్తబ్ధ అనేది పశు లక్షణం తామస లక్షణం కనుక ఇవి కలిగిన తామసి తర్వాత ఏంటో దీన్ని తెలిసిపోతుంది ఇక్కడ అయితే చెట్టు లేకపోతే పశువు ఇవన్నీ అందుకే తామసం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అది ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ జన్మ అదే ఏది జంతువులు రాజసం బాగా పెరిగిపోతే ఇంకా భయంకరంగా తయారవుతుంది అందుకే తామసం గురించి ప్రస్తుతం మాట్లాడు స్తబ్ధహ అంటే తెలిసింది షఠహ శఠహ శబ్దానికి శాస్త్రంలో వివిధ సందర్భాల్లో వివిధమైనటువంటి విషయాలు ప్రయోగించారు ఇక్కడ భాష్యకారులు చెప్పినది మాత్రం షఠహ అంటే మాయావి శక్తి గూహనకారి అన్నారు శక్తి గూహనకారి అంటే ఒళ్ళు దాచుకునేవాడు అన్నారు దాని తెలుగు అనువాదం కరెక్ట్ అండి అంటే వాడికి పనిచేయగలగే సమర్థత ఉంది కానీ పనిచేయడు అలాగే ఉంటాడు అంటే శక్తిని చూపించడు తామసి కదా మంటి ముద్దలా పడి ఉంటాడండి వాడే అక్కడికి కదలడు అవండి అక్కడ ఉన్న వస్తువు తీసుకోవచ్చు కదా అంటాడు అంటే అసలే మన బద్ధకాన్ని పెంచడానికి చాలా వస్తువులు వచ్చాయి ఇప్పుడు కదలకుండానే ఇటు నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది అటు నొక్కితే టీవీ పనిచేస్తుంది ఇటు నొక్కితే తలుపు తెరుచుకుంటుంది వేసుకుంటుంది అన్నీ ఇక్కడి నుంచాయి ఆ రిమోట్ పొరపాటు పక్క టేబుల్ మీద పెట్టాడు అరే అంత ఫ్యాన్ తిరుగుతుంది అంటే ఇవి మోగుతుంది కంట్రోల్ చేయమంటే రిమోట్ అక్కడుందన్నాడు తీసుకోవచ్చు కదా అంటే బద్దకం లేదు తెచ్చి అన్నట్టు వీడిని అంటారెండి షఠుడిని శక్తి గుహనకారి ఒళ్ళు దాచుకునే వాళ్ళు చాలామంది కనబడతారు అండి ఓపిక ఉంటుంది కానీ చేయరు భగవంతునిచ్చిన శరీరాన్ని కర్మకు వినియోగించుకోవాలి ఎన్ని లేవు చేయడానికి శాస్త్రచోదితమని సత్కర్మలు చేయాలి అంతే ఇక్కడ అందుకే వీడికంటే రాజస్సుడు మేలు అనడానికి కారణం ఏంటంటే వీడు ఒళ్ళు దాచుకుంటే ఎప్పుడు కోరుకుంటాడు పరమ బద్ధకం అనమాట ఏమీ చేయడు కానీ బద్ధకం పోతపోతే షఠుడు అని శక్తి గుహనకారి మంచి టైట్లండి ఒడి దాచుకునే వాడికి సంస్కృతి ఉన్నందుకు కనుక వాడు బిరుదురత్వం అనుకుంటాడు వాడు సరిపోయింది ఇక్కడ శక్తి గోహనకారి షఠుడు అంటే మరొకటి మొండి పట్టుదల వాడికి ఇక్కడ మొండితనం ఉంది పైగా కబుర్లు మా వాడంత గొప్పవాడా నేను చూపిస్తానని చెప్పి వాదనలోకి దిగుతూ ఉంటాడండి ఇక్కడ వాడు శక్తి గోహనకారి షఠుడు ఇక నైష్కృతికహ ఇవన్నీ తామసికొచ్చే టైటిల్స్ మనం చెప్పుకుంటున్న తామసకర్త గురించి కొంచెమైనా తామసం వదిలితే గానీ ఒక్కడ వినబడింది అది ఒకటి వచ్చింది ఇక్కడ నైష్కృతిక నైష్కృతిక అంటే పరవృత్తి ఛేదన పరవృత్తి ఛేదన పరహ అన్నారు ఇక్కడ అంటే ఇతరుల వృత్తులను చెడగొడుతుంటాడు ఇక్కడ అంటే ఇతరులు ఏదో వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు బతుకుతూ ఉంటే అవి చెడగొడుతుంటాడు అని మాత్రమే అర్థం కాదు ఇతరుల పనులు చెడగొడుతుంటాడు ఇక్కడ వీడు చెయ్యిడు సరికదా చేసే వాళ్ళ పనులు చెడగొడుతుంటాడు అలాంటి అన్నాడు ఇక్కడ అంటే ఎవరిని వాళ్ళ మానాన్ని వాళ్ళు బతకనివ్వడు అదే మన మానా బతుకుతూ ఉంటే వచ్చి తలుపు కొడతాడు అక్కాయి అన్నాయి ఇదిగో పాంప్లెట్ చదువు నీకు తీసుకొచ్చి తిని మంచి వార్త మారుము అంటుంటాడు వీళ్ళందరూ కూడా ఇంకోని వాడి మానవును బతకనివ్వలే వాళ్ళండి పరవృత్తిఛేదన పరహ ఇలాంటి వాడు తయారవుతుంటారు వీళ్ళందరూ తామసులు ఇంకో మాట చెప్పారు మనస్పర్ధలు సృష్టించేవాడు అని కూడా అంటున్నారు అంటే ఇంకో వృత్తి చెడగొట్టంటే వాడిని విని చెడగొట్టుకోండి కొంత అదో కాలక్షేపం ఇంటికి వస్తారు పిన్నావిటాయి నువ్వు ఆమె కలిసి ఫ్రెండ్లీగా సినిమాకి వెళ్ళడం చూశాను ఆమె ఏమనుకున్నావు నువ్వు ఎన్ని మాట్లా మన నిన్ను అనగానే అమ్మనా నన్ను నిన్ను మాట్లాడిందా అని అమ్మయ్య వచ్చిన ప్రయోజనం నెరవేరిపోయింది వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడాను నైష్కృతికహ అన్నారు ఇక్కడ వాళ్ళకు మరో లక్షణం ఏంటంటే విషాధి ఇంకో లక్షణం ఉందని ఏ మగుడు కొట్టాడా మొహన్ అంటే మొహం తీరే అంతండి అందుట అలా ఎప్పుడు అదే ఫేస్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందండి విషాది అన్నారు అంటే ఎప్పుడు దేనుకోకదాని దిగులు హాయిగా గడిచిపోతూ ఉంటుంది అన్నీ అన్నీ బాగున్నాయి కదా ఎందుకు ఇలా ఉన్నానంటే మూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే అది అది సంఘటన లేదు దాని ఎఫెక్ట్ లేదు కానీ లాక్కుని పీక్కుని తెచ్చుకుని బాధపడుతుంటారు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటారండి దిగులు కారణములు దానితో అలా దిగాలు పడిపోయి ఉంటారు కానీ దిగాలు పడే లక్షణం పేరు విషాది ఎన్ని లక్షణాలు చెప్తానండి వీడికి చెప్పిన లక్షణాలు ఎవ్వరికీ చెప్పలేదు అలా సోమరి పరమ సోమరి వాడు దీర్ఘసూత్రి సులభంగా ఇవాళ చేస్తే అయిపోయే పనికి చెప్తూ ఉంటే చేద్దాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి ఏమండి నేను పడున్న పనులు అంటే చూద్దాం లేదు పడుండని ఇల్లంతా భీకరంగా పెట్టుకుంటారు చుట్టూ అని పెడతారు చేస్తారు చేద్దాంలేండి ఇప్పుడు ఎవరికి ప్రమాదం చెప్పండి ఇక్కడ ఇలా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు వీళ్ళు దీర్ఘసూత్రి అంటారు అంటే తెగ పనులను వాయిదా వేసే లక్షణం కలిగినటువంటి వారు అని అంటే చెయ్యవలసిన పని విషయంలో ఉపేక్ష వహించడాన్ని దీర్ఘసూత్రం అంటారు జాగ్రత్తగా విన్నారు కదా ఏది కర్తవ్యమో దాని విషయంలో ఉపేక్ష ఇది అంటే అప్రవృత్తిశీల శీలన కర్తవ్యష్వపి అన్నారు అప్రవృత్తిశీల కర్తవ్యష్వీ చెయ్యవలసిన వాటిలో కూడా అప్రవృత్తి చెయ్యడివాడు అటువంటి వాడికి అలస దీర్ఘసూత్రి ఇది ఒకే రాక్షడికి రెండు తలకాయలు లాంటివి సోమరితనము వాయిదా రెండు అక్క చెల్లెళ్ళు కవల పిల్లలు లాంటి వాళ్ళు మొత్తం ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ మహాపురుషుని ఏమంటారంటే తామసకర్త అంటారయ్యా అన్నాడు అయుక్త ప్రాకృత స్తబ్ద శట నైష్కృతిక విషాది అలసహ దీర్ఘసుత్రీ అష్టవిధ లక్షణములు కలిగినటువంటి ఈ అద్భుత పురుషుణ్ణి తామసకర్త అని అంటారు సుమా అన్నాడు ఇక్కడ ఇంతవరకు తామస జ్ఞానం సాత్విక రాజస తామస జ్ఞానములు సాత్విక రాజస తామస కర్మలు సాత్విక రాజస తామస కర్తలు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మరో విభాగం చేస్తున్నాడు ఇక్కడ బుద్ధేర్భేదం ధృతిశ్చైవ గుణతం శృణు భగవాను ఎలా ప్రకటనలు విభజించాడో మన విభాగం కూడా అలాగే పెడుతుంది ఆయన చెప్పిన దారిలో బుద్ధేర్భేదం ధృతిశ్చైవ గుణత శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్వేనా ధనంజయ అర్జునుడు ఎన్ని పేర్లు అందంగా పిలుస్తున్నాడు హే ధనంజయ బుద్ధి ధృతి గుణములు బట్టి బుద్ధికి ఉన్న మూడు భేదములు ధృతికి ఉన్న మూడు భేదములు విడవకుండా మొత్తం చెప్తాను విన్నాడు ప్రోచ్యమానం అశేషణ మిగులు లేకుండా చెప్తాను ఇంకా బుద్ధి గురించి చెప్పడానికి మరొకటి నీ బుద్ధి ఉంటే ఇది మొత్తం తెలిసిపోతుంది మొత్తం మూడు రకాల బుద్ధులు మూడు రకాల ధృతులు ధృతి అంటే ఒక నిలుకడ అది బాగా తెలుసుకోవాలండి బుద్ధి నిశ్చయిస్తుంది ధృతి నిశ్చయించిందని పట్టుకుంటుంది అది ధృతికి బుద్ధికి ఉన్న తేడా రెండు ఒకేలా కనబడుతూ ఉంటాయి మనకి రెండుకి తేడా తెలియాలి నిశ్చయించేసేది బుద్ధి ఆ నిశ్చయాన్ని స్థిరంగా నిలబెట్టేది ధృతి ఎందుకంటే ఒక నిశ్చయం చేసుకున్నావు మరి దాన్ని నిలబడద్దు ఆ నిలబడే లక్షణం పేరు ధృతి ఈ రెండు కలిసే పనులు జరుగుతుంటేది ఎంత కర్మ గురించి కదా వివేచన చేస్తున్నాడు ఇవన్నీ కూడా మర్చిపోవద్దు కర్మకి పనుకొచ్చే జ్ఞానం కర్మకి పనుకొచ్చే కర్మ కర్మకు పనికొచ్చే కర్త కర్తకి కర్మకి పనికొచ్చే బుద్ధి ధృతి ఇది చెప్పబోతున్నాడు ఇక్కడ దీని వర్తి కర్మయోగం మొత్తం నీకు తెలియాలి ఇప్పుడు బుద్ధి మూడు విధాలు ధృతి మూడు విధాలు అది మొత్తం నీకు చెప్తున్నాను విడివిడిగా చెప్తున్నాను అన్నాడు పృథక్త్వేన అంటే మొత్తం చెప్తాను కానీ విడివిడిగా చెప్తాను విడివిడిగా అంటే ఇది సాత్విక బుద్ధి ఇది రాజస బుద్ధి ఇది బుద్ధి ఇది సాత్విక ధృతి ఇది రాజస ధృతి ఇది తామస ధృతి వివరిస్తున్నాడు ఇలా వివరించి వివరించి ఎటు తీసుకెళ్తాడో తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణ వస్తు ఒక ముఖ్యమైన ఆవిష్కరణ ఇవాళ కూడా జరుగుతున్నది మనం ధనుర్మాసంలో మొన్నటి రోజునే ధనురార్ద్రోత్సవం చేసుకున్న శివసంబంధమైనటువంటివి అయితే చాలామందికి శివ పదాల గురించి చాలా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా శివపదం అనేది కేవలం పాటలు కాదన్న విషయం కూడా శ్రద్ధగా ఉన్న వాళ్ళకి తెలుసు అవి పాటల రూపంలో ఉన్నటువంటి శివజ్ఞాన కోశము ఎందుకంటే శివునికి సంబంధించిన మంత్రము శివునికి సంబంధించిన జ్ఞానము శివభక్తి శివ సంబంధమైన లీలా విశేషాలు ఉపాస్యమైన శివరు శివమూర్తులు శివతత్వములు ఈ సంపూర్ణ శివజ్ఞానాన్ని గురువుల అనుగ్రహంతో శివకృపతో భావించి రచించిన తెలుగు సంస్కృత సంకీర్తనలతో కూడిన సాహిత్యమే శివపదం ఈ శివపదం వెయ్యి పాటల్లో ఇప్పటికి రెండు వాల్యూములు విడుదలయ్యే ఈ రెండు వాల్యూములు కలిపి రెండు వందల యాభై రెండు వందల అరవై యొక్క పాటలు ఉన్నాయండి రెండు వందల అరవై ఒకటి మొదటి దానిలో నూట పదకొండు రెండు విధానంలో నూట యాభై ఉన్నాయి రెండు వందల అరవై యొక్క కీర్తలు వాటి వ్యాఖ్యానంతో సహా ఉన్నాయి ఈ వ్యాఖ్యానంలో ఆ కీర్తనల్లో దాగిన భావం ఏమిటి ఆ భావానికి ప్రమాణముగా ఉన్నటువంటి పురాణ విషయాలు ఆగమ విషయాలు వేద విషయాలు ఉపనిషద్ విషయాలు కూడా ప్రస్తావన చేస్తూ వాటిని ఉట్టుంకిస్తూ భాష్యం రాయడం జరిగింది వచన రూపంలో అంటే పాట చదివి భాష్యం చదివితే శివజ్ఞానం మనకు తెలుస్తుంది అదేవిధంగా వీటిని గానం చేసి ప్రస్తుతం పిల్లలు మొదలు పెద్దల వరకు పాడుతున్నారంటే దాన్ని అద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి మహానుభావులు దానికి కారణం అందులో ప్రధానంగా ప్రథమంగా చెప్పవలసినది శ్రీ గరిమల్లి బాలకృష్ణ ప్రసాద్ గారు ఎక్కువ పాటలు చేశారు రెండవది శివపదం అంటే పరమ ప్రేమతో ఎస్పి అంటే శివపదం అని ఆనందంగా ప్రకటించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని పాడారు ఇక శాస్త్రీయ సంగీతంలో గుబాలించేటట్లుగా మల్లాది సూరిబాబు గారు స్వరపరచగా మల్లాది ప్రసాద్ గారు వాళ్ళు మొదలైన మల్లాది బ్రదర్స్ సోదరులు పాడారు అదేవిధంగా విశేషించి డాక్టర్ డివి మోహన్ కృష్ణ గారు బాలమురళీకృష్ణ గారు శిష్యులు వాళ్ళు అద్భుతంగా స్వరపరిచి రెండు సంపుటలు చేశారు ఇంకా ఎందరందరూ సంగీత విద్వాంసులు వీటిని గానం చేశారు ఆ గానం కలిపి సుమారు రెండు పాటలు ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అదేవిధంగా రెండు సంపుటాల పుస్తకం కూడా విడుదలయ్యింది ఇది అనేక పునర్ముద్రణలు పొంది వచ్చినది ఇవ అదొక విశేషమైన అంశం ఇవి ఇక్కడ లభ్యమవుతున్నాయి వీటిని రెండు సంపుటులు ఇవి దేనికదే కాదు రెండు కలిపే సంపూర్ణ శివపదం అదేవిధం మరొక ప్రత్యేకమైనది నీలకంఠేశ్వర ఇది శివుడి కంఠాన్ని ఆరా ఆధారం చేసుకుని ఆ నీలకంఠ తత్వాన్ని అనేక శాస్త్ర ప్రమాణాలతో వాటితో భావించి రచించిన పద్యాలు నూరు పద్యాలు మొత్తం నూట పదనుకుంటా నూట పది పద్యాలు వాటికి భాష్యం కూడా ఉన్నది దీంట్లో అయితే దీన్ని ప్రవచనం చెప్పడం జరిగినది గానం కూడా మల్లాది వారు చేశారు కానీ ఆ సీడీ ఇక్కడ లభిస్తుందని చెప్పాము కానీ ఇప్పుడు సీడీలు ఎవరు కొనట్లేదు అని చెప్పి సీడీ ఇవ్వట్లేదు సీడీతో కలిపి ఎనభై రూపాయలను వాళ్ళు వేశారు కానీ ఇప్పుడు సీడీ లేదు గనక యాభై రూపాయలకే పుస్తకం పొందవచ్చు నీలకంఠేశ్వర ఇందులో శ్రీ నీలకంఠాయ రమశివాయ అనేటువంటి విశేషమైన నీలకంఠ తత్వం తెలుస్తుంది సౌహృదయులు దీన్ని స్వీకరించగలరని ఋషిపీఠం వారు తెలుపుడు చేస్తూ ఉన్నారు మంగళం శ్రీకూరుక్షేత్రనక్షోని విహారిణి పాసారథిపాయ గీతార్యాయ మంగళం నమ పావతీపతరహర